సదాత్మధ్యాన నిరత విషయ్య పరాంగ్ముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాత చంద్రశేఖర భారతీ వివేకిన మహాప్రజ్ఞమ్ వీర్యార్యక్షమానిధి సదాభివూర్వం తద్యాతీర్థగరు భజే అజ్ఞానావీ తీర్థం విద్యాతీర్థం వివేకినా ఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేిన వందే వేదాంత తదూషేఖర భారతి న ప్రయయనైకే అమృతమానశు పరేణ నాకన్నిహిత గుహాయా విభ్రాజతే తదతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితర్ధ ససయోగా శుద్ధ సే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్చే దహక్రీపం పరమేష్మ భూతపురీకం పురమధ్య సగుస్థం త్రా దహక్రగనం విశోకస్తస్ యదంతస్తం యో వేదాద స్వర ప్రోక్ ప్రతిష్టి తృతిలే పర సహేశర శ్రీమత్పరమహంసరివ్రాజగాచార్యవరయా పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగపశ్చక్రవర్తీ అనావి విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థానాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యీమద్రాజాధిరాజగూరో మండలాచార్యా ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరో శ్రీమదభివ విద్యాతీర్థమహాస్వామి గురుకరకమల సంజాత శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీర్థమహాస్వామినామసీమద్ శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామా్రహ్మా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరే నమాహవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విదుశేఖరభారతిమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధిగే శ్యే త్ర్యంబి దేవి నారాయణి నమోస్ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణిత జగద్ితాయోవియ నమో నమ అంతరాయతిపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషికు ముఖే మన్మహే కిమపిల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృకక్షతై కంబకృతసార్థవాహం శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్మాకం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష రుద్రాక్షస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థా వివ సంపృత వాగర్థప్రతిపత్త జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా ిషజే భవరోగిణా నిధయే సర్వీనా దక్షిణామూర్త నారాయణ సమారభా వ్యాస శంకరమధ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత నరం చైవరు సరస్వతీం వ్యాసం తో జయముదీరే యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకేశ వాసునస్తు ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ వాచక ప్రణవో ఎీడావస్విలం జగత్ శ్రుతిరాజ్ఞా వుర్జ వందే దీసు కరకలినిదర్శితాముద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీత్రతోత్ర మమది సన్ని కృష్ణ మమహృ సన్ని కృష్ణ శివాయరవ శివాయరవ శివాయరవ శ్రీమాత్రే నమ ్రీకృష్ణశం మమ నమో మహద్భ్యోషిభ్యో శ్రీశారదాపరేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ శ్రీ శారదా పరమేశ్వరి కటాక్షంతో జగద్గురువుల అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున సప్తమోధ్యాయం ప్రారంభం చేసుకున్నా ఆరవధ్యాయ ఆత్మ సంయమయోగం పూర్తి చేస్తూ యోగినామర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో సమే యుక్తమోమత అన్నారు ఇక్కడ అంటే యోగుల్లో శ్రేష్ఠుడెవరు అంటే శ్రద్ధాళువై మద్గతైన అంతరాత్మన నా ఎందు లగ్నమైన అంతరాత్మ ఎవడికి ఉంటుందో అటువంటి వాడు శ్రేష్ఠుడు పైగా భజతే భజించువాడు అంటే ఈ రెండు లక్షణాలతో నన్ను భజించువాడు శ్రేష్ఠుడు అనడంలో భజించువాడు అంటే భక్తుడు భక్తుడు రెండు లక్షణములు శ్రద్ధ ఒకటి మద్గతేన అంతరాత్మన పరమాత్మ ఎందు లగ్నమైన మనస్సు ఈ రెండూ ఉండాలండి ఆ రెండూ ఉన్నటువంటి వాడు అని చెప్పాడు మొత్తం ధ్యాన లక్ష్యం ఏమిటి పరమాత్మే అలాంటి పరమాత్మను పట్టుకోవాల్సింది అంటే లక్షణాలేమిటి అంటే శ్రద్ధావాన్ మద్గతే అని అంటారు ఆత్మన స్వామి చక్కగా చెప్పాడు ఈ రెండుతో భజతే ఆశ్రయించుట భజించుట ఇదే భక్తుడు భజించువాడే భక్తుడు అంటూ జ్ఞాన విజ్ఞాన యోగం ప్రారంభిస్తున్నాడు ఇక్కడ అయితే జ్ఞానము విజ్ఞానము అని రెండు మాటలు చెప్పుకున్నాం దీనికి నిన్న అనేక విధాలుగా చెప్పడం కనుక ఇప్పుడు అవన్నీ మళ్ళీ తీసుకురానక్కర్లేదు కానీ జ్ఞానం అనగా శాస్త్రము ద్వారా గురువు ద్వారా విషయాన్ని అర్థం చేసుకున్న జ్ఞానము దాన్ని సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకున్నట విజ్ఞానము ఆ రెండిట్టి ఇక్కడ బోధిస్తున్నాడు అని తెలియబడుతున్నది ఇంకా ఇంకా అనేకమైనటువంటి నిర్వచనాలు చెప్పకుండా అవన్నీ కూడా పనుకొచ్చినవే కానీ మళ్ళీ పునరావృతం చేయడం లేదు అసలు జ్ఞానం ఎందుకు అంటే అజ్ఞానం ఉంది గనక అది పోవాలి జ్ఞానం రావాలి అజ్ఞానంలో రెండు లక్షణాలు ఉంటాయి అసంభావన విపరీత భావన అని రెండు భగవత్తత్వం తెలుసుకోవాలనుకున్న ఈ రెండూ అడ్డుతూ ఉంటాయండి అసంభావన అంటే సంసం యొక్క లక్షణాలు రెండు అనమాట అసంభావన విపరీత భావన అసలు అస అసంభావన అంటే భగవంతుడి గురించి చెప్తున్నాడు కానీ అసలు ఉన్నాడంటారా అది అసంభావన ఇంపాసిబుల్ అది లేదు లేదేమో అనే భావన అసంభావన విపరీత భావన అంటే ఒకటానుకోటి అనుకోవడం అంటే పరమేశ్వరుని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోలేకపోవడం విపరీత భావన ఈ రెండూ తొలగించడమే జ్ఞానం యొక్క ప్రయోజనం దాని అనుభవానికి తెచ్చుకోవడమే విజ్ఞానం అందుకే జ్ఞాన విజ్ఞాన యోగం ద్వారా మనం పొందబోతున్నది అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న అంశం ఏమిటంటే మయ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తక్షృణు నాయంతో ఆసక్తుడవై నన్ను ఆశ్రయించిన ఉన్నటువంటి నువ్వు సంశయము లేకుండా సమగ్రముగా నన్ను ఎలా తెలుసుకుంటావో దాన్ని చెప్తున్నాను విను అన్నాడు అంటే ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడికే సంశయం లేకుండా సమగ్రంగా తెలుసుకుని అర్హత ఉంటుంది అని భగవానుగడ అధికార నిర్ణయం మొదట చేశాడు మై ఆసక్తమనాహ మదాశ్రయ ఈ రెండూ ఉండాలి నిన్న ఆసక్తికి ఆశ్రయానికి ఉన్న విషయం చెప్పుకున్నాం గుర్తున్నది కదా ఆశ్రయిస్తారు ఆసక్తి ఉండదు అది రెండూ ఉండాలి ఆసక్తి ఆశ్రయం ఆసక్తి ఆశ్రయం ఇంకో చోట చదరవండి ఆశ్రయించినప్పటికీ మరో దాని మీద ఆసక్తి ఉంది అంటే చెదిరిపోతాం ఆసక్తి ఆశ్రయం రెండూ పరమాత్మ అయినప్పుడు ఇంకా చెదిరేది లేదు గనక రెండు విషయం వాళ్ళు ఇక్కడ చెప్పాడు ఇక్కడ పైగా యథా జ్ఞాస్యతి ఏది నేను ఇప్పుడు చెప్తున్నానో ఎలా తెలుసుకుంటావో అది వివరిస్తున్నాను జ్ఞానం తేహం స ఈ శ్లోకం వల్లే దీనికి జ్ఞాన విజ్ఞాన యోగం పేరు వచ్చింది జ్ఞానం తేహం స ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞానేహభూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యత ఇక్కడ భగవానుడు చెప్పిన శ్లోకం ఎంత బాగుందంటే ఒకవేళ శ్రద్ధగా వింటే విషయం మీద ఆసక్తి పుట్టేస్తుంది చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు నేనిప్పుడు చెప్తున్నది జ్ఞానం స విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను అంటే భగవత్పాదుల వారి ఇక్కడ భాష్యను రచిస్తూ విజ్ఞాన సహితం అంటే స్వానుభవ సంయుక్తం అన్నారు ఇక్కడ అనుభవయుక్తమైనటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను ఎందుకంటే అనుభవానికి రావాల్సింది ఇది అలా చెప్తున్నాను అశేషత కొరత మిగల్చకుండా సంపూర్ణంగా చెప్తున్నాను విను ఏది వింటే మరొకటి తెలుసుకోవలసి ఉండదో అది చెప్తున్నాను అన్నారు ఇక్కడ ఎత్వా ఏది తెలియడం చేత నాహిగా భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిషతే ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దాన్ని చెప్తున్నాను అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు ఇక్కడ కృష్ణుడైతే అలా చెప్పాడు కానీ మనకు సంసిద్ధత ఉండాలండి అది ఉంటే అయితే సరిగ్గా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఛాందోగ్యంలో ఒక విశేషం కనబడుతుంది ఉద్దాలకుడు పుత్రుడు శ్వేతకేతువు ఆయన బాల్యం చాలా అల్లరిగా తిరుగుతున్నాడు ఓ ఇతను ఉపనయనం చేసి గురువు దగ్గర పంపించాలి అని గౌతముడని గురువు వద్దకు పంపించాడు ఆయన బాగా చదువుకుని తండ్రికి విద్యలు వచ్చినప్పటికీ కూడా గురువుని గురు మరో గురువు వద్దకు పుత్రుని పంపిస్తూ ఉంటారండి దానికి కొన్ని కారణాలు ఉంటాయి అతడు చదువు అంతా ఇదివరకు అల్లరితనం వచ్చింది ఇప్పుడు అభినయం వచ్చింది కాస్త ాగా చదువుకున్నాను అని తండ్రి దగ్గర ఒకలా నిలబడ్డట ఆయన నవ్వి ఒక ప్రశ్న వేశాడు ఏనాశ్రుతం శృతం భవత్యమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం అన్నాడు అంటే ఏది తెలియడం వల్ల అశ్రుతం ఇంకా తెలుసుకోవలసినది ఉండదో అన్నాడు ఇక్కడ ఏది తెలియడం వల్ల మరి తెలుసుకోవలసింది ఉండదో ఏది వినడం వల్ల మరి వినవలసినది ఉండదో అది తెలుసుకున్నావా అన్నట్టు ఇక్కడ ఆ ప్రశ్న వేయగానే ఒక్కసారి అతడులో కథలికొచ్చింది ఆ తర్వాత సాధన చేశాడు పరమాత్మకుని తెలుసుకున్నాడు అంటే పరమాత్మ జ్ఞానం వస్తే మరి ఇంకొకటి తెలియని అవసరం లేదు ఎందుకంటే సర్వము ఆయనే ఇది గమనించవలసిన అంశం అందుకే ఎన్ని శాస్త్రాలు చదవనీయండి అవన్నీ కూడా అపరావిద్యలు అవుతాయి పరావిద్య కావాలి అదొక్కటే అసలు జ్ఞానం అందుకే ఏనా విజ్ఞానే విజ్ఞాతేనా సర్వమిదం విజ్ఞాతం భవతి ఏది తెలిస్తే సర్వము తెలుస్తుందో అది దాన్ని చెప్పబోతున్నాడు సరే గోపనిషత్తుల వాక్యాన్ని ఇక్కడ సమన్వయించుకోవాలి అయితే అందరూ ఇది తెలుసుకోగలరా కూర్చున్నాం ఖాళీ దొరుకుందని ప్రవచనానికి వచ్చాం కానీ అర్హత అనర్హతల గురించి కృష్ణుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వత వేల వెయ్యి మంది మనుష్యుల్లో కాదు వేల అంటే నువ్వు లెక్క పెట్టలో ఆ వేలు అంటే లక్ష కోటి ఏమైనా చెప్పుకోవచ్చు అనంతమైన అర్థంలో చెప్తున్నాడు వేల కొలది మనుష్యుల్లో ఒక్కడు ప్రయత్నిస్తాడు అంటే పరమాత్మని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు వేల కొలదిలో ఒకడుంటాట వేల కొలది అంటే ఇది మొదటిది యతతామపి సిద్ధానం ప్రయత్నించే సిద్ధుల్లో కూడా కశ్చిన్మాం వేత్తి తత్వత అందులో ఒక్కడు మాత్రమే తత్వత నన్ను ఉన్నది ఉన్నట్టు యథార్థస్వరూపాన్ని తెలుసుకుంటాడు చాలామంది భగవంతుని పూజించేవాళ్ళు ఆయన మహిమాన్వితుడను మనకంటే గొప్పవాడను ఆరాధిస్తారు కానీ ఆయన అసలు తత్వం తెలిసి పూజించే వాళ్ళు ఎంతమంది అసలు తత్వం చెప్తే వినేవాళ్ళు ఎంతమంది వెంకటేశ్వరుడు గుడికి వెళ్ళాం దండం పెడుతూ వస్తున్నాం ఆ పక్కన వేదికపై వెంకటేశ్వర తత్వం చెప్తున్నారు ఒక్కడు రాడు ఎందుకంటే తత్వం అక్కర్లేదు వెంకటేశ్వరుడు పవర్ఫుల్ గాడ్ ఆయన వల్ల కోరిక తీరిపోతుంది ఇదే ఉద్దేశం అందుకే అందరూ రారయ్యా నాడు ఇక్కడ అందరికీ దీనిపై ఆసక్తి ఉండదు ప్రయత్నము ఉండదు ప్రయత్నించే సిద్ధులలో ఎవడో ఒకడు కశ్చిత్ ఒక్కడు మాం వేత్తి తత్వత ఒక్కడు మాత్రమే తెలుసుకోగలడు అంటే కృష్ణుడికి తెలుసు అందరికీ తెలియదు అని తెలుసు ఆయనకి తెలుసు ఒక్కడే తెలుసుకోగలట కశ్చిత్ అదే కతిచన అనే మాట మనం ఆ కతిచన ఎవడో ఒక్కడు కశ్చిత్ కశ్చిత్ కశ్చిత్ ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది ఎవడో ఒక ధీరుడు మాత్రమే ప్రత్యేగాత్మను తెలుసుకోగలడు మిగిలిన వారు కూడా బహిర్ముఖుడై ఉంటారు ఎవడో ఒక్కడు వాడు ధీరుడు అయితే అలాంటి హీరో గురించి చెప్పినప్పుడు నేను హీరో అయిపోవాలనిపిస్తుంది ఎవరికైనా అయిపోయేమో అని కూడా అనిపించవచ్చు ఇది ఒక బాధాకరమైన అంశం కానీ కృష్ణుడు ఎంత తేటగా చెప్తున్నాడంటే అందరూ ఇది తెలుసుకోలేరు ప్రయత్నించలేరు ప్రయత్నించిన సిద్ధులలో ఆ మాట జాగ్రత్తగా చూడండి యతతామపి సిద్ధాన ప్రయత్నించే సిద్ధులలో ఉన్నాడు అరే సిద్ధుడంటే సాధించిన వాడు కదా ప్రయత్నించేవాడిని సాధకుడు అనాలి కదా ప్రయత్నించేవాడిని కూడా సిద్ధుడు అన్నాడంటే అసలు ప్రయత్నమే లేకుండా ఉండేవాడికంటే ప్రయత్నించేవాడు వాడికంటే సిద్ధుడేగా అదే చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే సిద్ధాయవహితే ఏ మోక్షాయ యతంతే అన్నారు ఇక్కడ భగవత్పాల్ ఎవరు మోక్షం కోసం ప్రయత్నిస్తారో వాళ్ళే సిద్ధులు ఎంతమంది ప్రయత్నిస్తున్నారండి మోక్షం కోసం ఏదో భగవంతుడిని ఆశ్రయిస్తే పుణ్యం వస్తుంది పవిత్రమవుతాం ఈ భావంతో ఆశ్రయిస్తున్నారు తప్పులేదు అసలు ఆశ్రయించని వాళ్ళకంటే వీళ్ళు నయం వాళ్ళల్లో ఆయన ఎలాగానే తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఈ నుంచి కృష్ణుడికి ప్రారంభమవుతుంది అసలు ఆశ్రయించని వాళ్ళు వాళ్ళ గురించి తర్వాత చెప్తాడు కానీ ప్రయత్నించే వాళ్ళ నుంచి ప్రారంభించారు మీరు గమనించండి మనుష్యానం సహస్రేష కశ్చిత్ యతతి సిద్ధయ్య వేలకొలది మనుషుల్లో ఒక్కడు మాత్రమే ప్రయత్నిస్తాడు ఏమని మోక్షం పొందుటకై లేదా పరమాత్మను తెలుసుకునుటకే రెండు ఒకటే అర్థం మోక్షం పొందుటన్నా పరమాత్మను తెలుసుకునుట అన్నా ఒకటే తెలుసుకునుట అంటే అనుభవంకు తెచ్చుకొనుట బుకిష్ నాలెడ్జ్ కాదు ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ లేదా బ్రహ్మం బ్రహ్మానుభవమే జ్ఞానం ఆ జ్ఞానమే మోక్షం వేరే కాదు కనుక జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాను మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాను రెండు అనక్కర్లేదండి ఒకటే మాట అయితే మరి జ్ఞానం రెండు అంటే ఆ ఏంటో తెలుసుకోవడం కోసం ముందు పుస్తకాలు చదవడం గురువులను ఆశ్రయించడం అనేది పరోక్ష జ్ఞానం అనుభవ రూపమైనదాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు మొత్తానికి అపరోక్ష జ్ఞాన రూపమైన కైవల్యాన్ని పొందడానికి వేల కొలదో ఒకడు ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించినటువంటి వేల అలా ప్రయత్నించిన సిద్ధులలో వేల ఒకడు మాత్రమే నన్ను తత్వత తత్వత అనగా యథార్థముగా అన్నారు యథార్థముగా పరమాత్మను తెలియడం అంటే అర్థమేమిటి అంటే పరమాత్మ తనకు వేరుగా లేడు అని తెలియటయే తత్వత అనే మాటకు అర్థం ఇక్కడ అంటే ఏది నీ దేహేంద్రియాలను నియమిస్తూ ఆత్మగా ఉన్నదో అది ఆ ఈశ్వరస్వరూపమే అనే అనుభవానికి తెచ్చుకోవడమే తత్వత మాటలో ఉన్నటువంటి అర్థం అది తత్వత అంటే యథార్థము ఇది మనం ఎప్పుడూ ఇదివరకు చెప్పిన శ్లోకాలు మరవకుండా తర్వాత శ్లోకాలకు వెళ్ళాలి లేకపోతే మళ్ళీ కృష్ణుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది వినయవాడు అర్జునుడు కనుక ఆయనకు శ్రమ లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు మనం కొంచెం ఆలోచించండి యో బుద్ధే పరతస్తు సహా గుర్తుంది కదా వాడు వాడు గురించి తెలుసుకోవాలి వాడు వేటికి ఉన్నాడు ప్రపంచానికి అతీతరా ప్రపంచం గొడవదలి ప్రపంచాన్ని అనుభవిస్తున్న ఇంద్రియాల నుంచి ప్రారంభించాడు ఇంద్రియాణ పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్సు యో బుద్ధే పరతస్తు సహా కానీ బుద్ధికి అటువైపు ఉన్నవాడు పరమాత్మ బుద్ధికి ఇటువైపు ఉన్నది ఎన్నున్నాయో మనస్సు ప్రాణము మనస్సు ఇంద్రియాలు ప్రపంచం ఈ మూడు పాపం ప్రాణాలు వదిలిండి ఊరికి తిరుగుతుంటాయి కానీ దాని ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఏమి ఉండవు వాటికి అది లేకపోతే ఫీలింగ్ లేదు దానికే ఫీలింగ్ లేదు ప్రాణాలు ఇక్కడ అందుకే ఇటువైపు ఏమున్నాయి మనస్సు బుద్ధికి ఇటువైపు మనస్సు ఇంద్రియాలు ప్రపంచం బుద్ధి కటువైపు ఎన్నున్నా బుద్ధి గటవైపు ఓ అక్కడే వాడు వాడివైపు తిరిగింది బుద్ధి ఎందుకంటే వీటన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు వాడు అందుకే బుద్ధి అటు తిరిగిపోతే ఇంకా వీటితో తాదాత్యం వదిలి వాడితో తాదాత్మ్యం పెరిగింది ఇంకొంచెం ఆలోచించండి చెయ్యి పట్టి ప్రపంచము ఇంద్రియాలు మనస్సు బుద్ధి పరమాత్మ చేయిపెట్టి చూపించడంతే ఇదే చిరుముద్ర రహస్యమయ్యా ఇటు పట్టుకో ఇటు పట్టుకుంటుండే ఇటు పోయేగా గమనించు ఇది తెలుసుకుంటే ఇంక వాడువైపు వెళుతుంటే పోయింది కానీ ఎవడు పరమాత్మను ఆశ్రయించాడో అటువంటి వాడు దేహము ప్రపంచము వీటి విషయంలో పట్టించుకోడు పైగా వద్దురాయనని మనకు చెప్తాడు వాడు దాటిపోయాడు గనక తత్వత అంటే ఇంక ఈ పూర్తిగా చిటికిన వేలతో కలిసిపోవడమే తత్వముద్ర పూర్తిగా అంటే బటన్ వేలు చిట్టుకొని వెళ్తే కలిపిన కనుక నేను తత్వత తెలుసుకున్నాను చెప్పడం కాదు బుద్ధిని బ్రహ్మముతో ఏ బ్రహ్మము మనస్సుని ఇంద్రియాలని ప్రపంచాన్ని మొత్తం నడుపుతున్నదో బ్రహ్మని తెలుసుకున్నావు అయితే నువ్వు ప్రపంచంలో ఉన్నావు కనుక ప్రపంచం నుంచి బ్రహ్మం వైపు ఇంద్రియాని పరాణ్యాహు నుంచి తత్వత అంటే ఇప్పుడు అర్థమైంది కదా అలా తెలుసుకోవడం అయితే ఇప్పుడు ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలి ముందు మనకు అది కనబడుతోంది కనుక భగవాన్ ఎలా మొదలుపెట్టాడంటే కనిపిస్తున్న ప్రపంచం గురించి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు అదే నిన్ను మనం చివరి మాటలో చెప్పుకున్నాం విశ్వం ఎందుకుందయ్యా అంటే విశ్వేశ్వరుని గుర్తు చేయడానికి అయ్యున్నది విశ్వం ఉంది విశ్వేశ్వరుడు ఉన్నాడు విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడు విశ్వం ఎలా ఉంది విశ్వేశ్వరుడు ఎక్కడైనా వేరేగా ఉన్నాడా విశ్వేశ్వరుడు విష్ణువై ఉన్నాడు విశ్వమునందు విష్ణువై అంటే వ్యాపించి ఉన్నాడు ఉన్నప్పుడు ఒక దాని వ్యాపించాడు అంటే ఎంత వ్యాపించి ప్రపంచంలో మొత్తం వ్యాపించి ఉండాలి అప్పుడు అది తెలుసుకోవాలి విశ్వేశ్వరునికి విశ్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలుసుకోవాలి అప్పుడు విశ్వాన్ని విశ్వంగా చూడడం కాకుండా విశ్వేశ్వరుడిగా ఎలా చూడాలో తెలుసుకోవాలి కానీ విశ్వంలో ఉన్న మనకి విశ్వంలో ఉన్న మెటీరియల్ ఏమిటో ముందు తెలియజేస్తున్నాడు రెండు రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి అని రెండు ఉంటాయి ఇది సైన్స్ అండి అపరాప్రకృతి పరాప్రకృతి ఎక్కడుంది అంటే హిందువులు భగవద్గీతలో అని కాదు ఆ విజ్ఞానం హిందువులు భగవద్గీత ద్వారా తెలియబడుతోంది అందరికీ పనికొచ్చేది అది అపరాప్రకృతి అంతటో ఉంది అపరాప్రకృతి అంటే ఏంటో వివరిస్తున్నాడు భూమి రాపో నలో వాయు మనోబుద్ధిరేవ అహంకార యతియం మే భిన్నా ప్రకృతి రష్ట అపనేయమిం ప్రకృతి విద్ది మే పరాం జీవభూత మహాబాహోయేదం ధార్యతే జగత్ ఇక్కడ వివరిస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అపరా ప్రకృతి అంటే ఏమిటి భూమి రాపో నలో వాయు ఖం ఇది తెలుస్తుంది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పంచభూతాలు ఖం మనోబుద్ధి రేవచ అహంకారం మనోబుద్ధి అహంకారములు ఇదంతా కలిపి ఏం పేరు పెట్టాడు భిన్నా మే ప్రకృతి నా యొక్క ప్రకృతి అది మర్చిపోద్దు మే మర్చిపోతే చాలా ప్రమాదం మే అంటే నా యొక్క అంటే కేవలం ఎనిమిదింటిని చెప్పడం కాదు ఎనిమిది ఆయనవి అని తెలుసుకోవాలి ఇక్కడ మే ప్రకృతి నా యొక్క ప్రకృతి ఇది ఇది ఎనిమిదిగా నేను భిన్నముగా చెప్పాను ఎనిమిది భిన్నముగా కానీ కలిపే ఉంటే ప్రపంచంలో ఎనిమిది కూడా అపరేయం ఇత అపరేయం దీన్ని అపరా అంటారు ఇది అపరా ప్రకృతి ఇత స్తన్యాం ప్రకృతి దీనికంటే మరొక ప్రకృతి కూడా ఉంది అని పరాప్రకృతి అని అంటారు అదేమిటంటే జీవభూతాం అది జీవభూతాం దాన్ని జీవుడు అని చెప్పవచ్చు పరాప్రకృతి జీవుడు అపరాప్రకృతి ఎనిమిది రకాలుగా ఉంటుంది ఆ జీవుడు ఏమిటంటే యయా ఇదం ధార్యే జగత్ ఆ జీవుడి వల్లనే ఎనిమిది ధరింపబడుతూ ఉన్నాయి ఇదండి సబ్జెక్టు మొట్టమొదట అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే పరాం మే పరాంప్రకృతి అన్నాడు అపరాప్రకృతికి కూడా మే నా యొక్క అన్నాడు పరాప్రకృతి కూడా నా యొక్క అంటే అపరాప్రకృతిగా ఉన్నటువంటి ఎనిమిదింటికి పరాప్రకృతిగా ఉన్న జీవుడు కూడా సంబంధం ఆయనతోనే అందుకే మే అనే మాట తెలుసుకోవాలి దీన్ని బట్టి జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు చెప్పబడ్డాయి చూడండి జగత్తంతా కూడా అపరాప్రకృతి జీవుడు అయితే అపరాప్రకృతి ఉన్నప్పుడు శ్రద్ధగా వింటే ఇందులో స్పష్టంగా మనమే తేల్చేసుకుంటాం పరమాత్మని మనలో చూపించడానికి జగద్గురువు చేస్తున్న ఒక మహాప్రయత్నం ఇది ఇక్కడ మనలోనే పరమాత్మని ఎలా చూడాలి ఇది మొదటి ప్రయత్నం మనలో చూడలేకపోతే ఎక్కడ చూడలేమండి మనలోనే చూడాలి మనలో అంటే చుట్టూ ఉన్న ప్రపంచం అంతేనా నువ్వు అనుకుంటున్న దేహం కూడా నీ పెద్ద ప్రపంచం మనోబుద్ధి అహంకారాలు ఎక్కడున్నాయి దేహంలోనేగా ఈ దేహంలో కూడా అపరాప్రకృతి పరాప్రకృతి రెండూ ఉన్నాయి ఎందుకంటే పంచభూతాలు లేవు నీ దేహంలో ఈ పంచభూతాలు ఉన్నాయి మనోబుద్ధి అహంకారములు ఉన్నాయి కనుక అపరాప్రకృతి ఎక్కడుంది దేహంలో ఉంది మరి పరాప్రకృతి ఏంటంటే ఇదంతా నేను నాది అనుకుంటూ ఎవడైతే లోపలు ఉన్నాడో వాడు అంతే కదా ప్రతి జీవుడు అన్నారు ఇది నేను నాదైన తారాప్యం చెంది ఎవడైతే ఉన్నాడో ఎవడు ఉండడం వల్ల ఈ దేహ ప్రాణములు నడుస్తున్నాయో వాడు జీవుడు అంటే ఇవి ఉండడం వల్ల జీవుడు ఉన్నాడు అనుకోవద్దు జీవుడు ఉండడం వల్ల ఇవి ఇవి పోయిన జీవుడు ఉంటాడు అది తెలుసుకోవాల్సింది ఇవి పోతే జీవుడు వీటి పొందిన సంస్కారములతో ఈ మనోబుద్ధి అహంకారములు పోకుండా మళ్ళీ దేహాలు మారుస్తూ ఉంటాడు తెలుసుకోవాల్సింది ఇక్కడ గమనించవలసింది అపరా అనే మాట ఎందుకన్నారు అపరా అనే మాట చాలా విశేషంగా చెప్పబడుతున్నది అపరా అనే మాటకి నా పర నికృష్ట అశుద్ధ అనర్ధకరీ సంసార బంధాత్మిక అంటారు భగవత్పాదులు వారు అపరాప్రకృతే మనల్ని కొంపముంచుతోంది ఎందుకంటే అపరాప్రకృతితో కూడిన వస్తు సముదాయం పట్లనే మనకి అహంమములు ఏర్పడుతున్నాయి ఎందుకంటే సూక్ష్మశరీరమైన మనోబుద్ధి అహంకారాలు కూడా అపరాప్రకృతిలోనివే గమనించండి మనోబుద్ధి అహంకారములు అపరాప్రకృతిలోనివే భూమి రాపోవనలో వాయుఖం అపరాప్రకృతిలోనివే రెండు చెప్తున్నాడు అంటే భూమి రాపో నలో వాయుఖం స్థూల శరీరం స్థూల శరీరం అంతా పంచభూత వికారాలతోనే ఏర్పడింది అది ఒప్పుకుంటాం కదా నేను ఉదాహరణ చెప్పాలి మీకే తెలుసు మట్టి నీరు అగ్ని గాలి ఆకాశం తప్ప ఏముందండి ఇది శరీరం అంతా అపరాప్రకృతి లోపల మనోబుద్ధి ప్రతివాడికి తెలిసినవి మనస్సు బుద్ధి అహంకారం ఇది అపరాప్రకృతే గాని సూక్ష్మం అంటారు అంటే అపరాప్రకృతిని రెండు భాగాలు చేశాం స్థూలం సూక్ష్మం అనే భాగాన్ని చేశాం ఇక్కడ ఇది మొత్తం కలుపుకునే స్వామివారు ఏమంటున్నారంటే నికృష్ట అశుద్ధ అనర్ధకరి సంసార బంధాత్మిక ఎంత ఎందుకు చెప్తున్నాడంటే ఎంతైతేనే దీని నుంచి మరలే ప్రయత్నం చేస్తావు అది శుద్ధము కానిది నికృష్టమైనది అంటే అది గొప్ప వస్తువు కాదు అది పైగా నా పర నా పర అంటేనే పర అంటే ఉత్కృష్టం నా పర అంటే ఉత్కృష్టము కానిది అది అపర ప్రకృతి ఉత్కృష్టం కాదు ఎందుకంటే ఇది పోతుంది ఎప్పటికైనా జడమే ఇది నీతో రాదు జీవుడు వాడు వేరు వాడు ఒకడు చేతన వస్తువు అందుకే దీన్ని అంతటి కలిపి జడమని అనాలండి ఇక్కడ అపరాప్రకృతంతా జడము పరాప్రకృతి చైతన్యం కానీ జీవుడు అనేది ఇక్కడ చైతన్య వస్తువు అంటే నేను జీవుడు చైతన్య వస్తువు ఇదంతా జడం ఈ రెండు కలిసిపోయితే జీవశబ్దం వాడు వాడుతున్నావు అంటే దీనితో తాదాత్యం చెందిపోయి ఎవడున్నాడో వాడు జీవుడు అన్నాడు అసలు జీవు అంటే అర్థం ఏంటండి జీవుడు జీవుడు అంటూ ఉన్నారు ఒకరెవరికో జీవశబ్దం వింటే భయంట జీవుడా పరమాత్మ అంటే భయంంటి పాపం అంటే ఆ జీవుడు అంటే అదే అనుకుంది వారు ఏవో అనుకుంటున్నారు భూతప్రేత కాదు ఇక్కడ మన అందరం జీవులుమా దేహాలుమా ఇప్పుడు చెప్తే జీవులు దేహంతో తాదాప్్యం చెందినంతసేపు జీవుడు అనాలండి ఇది తెలుసుకోవాలి దేహంతో ఉన్నవాడు జీవుడు కానీ దేహి దేహి దేహి అనే మాటకి ఇవ్వు ఇవ్వని కాదు దేహము కలవాడు దేహి కానీ దేహ దేహి దేహి అవడు జీవుడు దేహ ఏమిటి అపరాప్రకృతి ఎంత చక్కగా విభగి విభాగించేసి చెప్తున్నాడు అరిటి పండు పొలిచినట్టు చెప్తున్నాడు అండి కృష్ణ పరమాత్మ అర్జునుల్లో వింటే మనకు స్పష్టమైపోతుంది ఇక్కడ జీవుడని పేరెందుకు వచ్చిందుకు చెప్తున్నాడు జీవతి ప్రాణాన్ ధారయతి అస్మాత్ దేహ హిత జీవం ప్రాణధారణే అని వ్యుత్పత్తి చెప్తున్నారు అంటే దేహం ప్రాణాలు ధరించడానికి ఎవడి ఉండడం వల్ల జరుగుతోందో వాడిని జీవుడనట అంటే దేహం ప్రాణాలతో ఉంది అంటే ఎవడు ఉనికి వల్ల ఉందో వాణ్ణి జీవుడు అనాలి అందుకు జీవుడు అంటే తెలిసింది కదా ఇక్కడ ఆ జీవుడు గురించి తెలియజేస్తూ జీవభూతాం మహాబాహో పరాం జీవభూతాం పరాప్రకృతి అనగా జీవుడు అపరాప్రకృతి అనగా ఇది యయేదం ధార్యతే జగత్ ఈ రెండిటితో అంటే జీవుడితోనే ఇది ధరించబడుతున్నది అని చెప్తూ ఏత ద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయా ఇది సర్వ ప్రపంచమునకు యోనీని అంటే కారణములు అన్నారు అంటే ఈ రెండు రకాల ప్రకృతులు కూడా సకల జగద్దుత్పత్తికి కారణం అంతే సకల జగత్తు ఉందంటే ఈ రెండిటి వల్ల ఉంది అపరాప్రకృతి వల్ల పరాప్రకృతి వల్లే ప్రపంచం ఉంది నీ దేహంతో ఒక జీవుడు వాడి దేహంతో ఒక జీవుడు ఇలాంటి జీవులే అందరు కదా ఇలాంటి దేహాలే అపరాపరా ప్రకృతిలో ఉన్నాయి కదా కానీ ఈ రెండు తప్ప మరొకటి ఉందా మీరు ఆలోచించండి ఇక్కడ కానీ జగత్తంతటికీ ఈ రెండు ప్రకృతులే యోనీని అనగానే ఉత్పన్న కారణములవుతున్నాయి అయితే అహం కృత్స జగత ప్రభవ ప్రళయస్థథా అక్కడ తాకుండా స్వామి ఉంటున్నాడంటే సర్వప్రాణులు కూడా ఈ రెండు ప్రకృతుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి ఈ సమస్త జగత్తుకి ప్రళయము ప్రభవము కూడా నేనే అన్నాడు ఇక్కడ అంటే సర్వ జగత్తు పుట్టుకకి లయానికి నేనే కారణం అన్నాడు ఇదేమిటండి సర్వ జగత్తు కలగడానికి కారణం ఏమిటి అపరాపర ప్రకృతులు కదా మరి నేనంటాడు ఏమిటి మళ్ళీ స్వామి అంటే ఒక విధంగా రెండు ఉన్నప్పటికీ నేననేవాడిని లేకపోతే ఆ రెండు పనిచేయవు అందుకు ప్రకృతి ద్వయ ద్వారేణ అహం సర్వజ్ఞ ఈశ్వర జగత కారణం ఇత్య ఈ ప్రకృతి ద్వయము ద్వారా నేనే చేస్తున్నాను ఇక్కడ అంటే ఈ రెండు ప్రకృతులతోనూ జగత్తు నడుస్తోందంటే ఈ రెండు ప్రకృతులు ఎందు ఈశ్వరుణ్ణైన నా చైతన్యం వ్యాపించి ఉంది అని అర్థం ఇక్కడ అపరాపరా ప్రకృతులు ఎందు కూడా ఒకే ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఈశ్వరుడు అపరా పరాప్రకృతులకు అతీతుడు అంటే రెండింటికి పైరున్నాడు రెండింటిని నడిపిస్తున్నాడు కానీ అపరాప్రకృతి పరాప్రకృతి ఎవడ అధీనంలో ఉన్నాయో వాడిని ఈశ్వరుడు అన్నారు ఇప్పుడు అర్థమైంది కదా ఈశ్వరుడు అంటే ఏమిటో జగత్ అంటే ఏమిటో జీవుడంటే ఏమిటో ఈశ్వరుడు అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టమై ఉంటుంది ఒక సారాంశంగా చెప్పాలంటే జగత్ అంటే భూమి రాపోనలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకారం ఇది జగత్ జీవభూత అన్నప్పుడు జీవుడు ఈ రెండు ఎవడ అధీనంలో ఉన్నాయో వాడు ఈశ్వరుడు కనుక ఈ రెండిటికి ఈ రెండిటి వల్ల ప్రపంచం జరుగుతోంది ఈ ప్రపంచానికి నేను కారణము అనగానే దేనికైనా సరే నిమిత్త కారణం ఉపాదాన కారణములు రెండుంటాయ్యా అన్నాడు ఇక్కడ కుండ తయారు చేశారు అంటే ఉండవలసిన వస్తువు ఏది మట్టి అయిపోయిందా కొండ చేసేవాడు కూడా ఉండాలి కదండి అక్కడ కనుక మట్టి కుండ అనబడేదానికి కారణం మట్టి అనే వస్తువు దానికి తయారు చేసిన వాడు కనుక కర్త ఉంటాడు ఈ కర్త విషయం వచ్చేప్పటికీ ఆలోచించాలి కర్త అయిన ఈశ్వరుడు కొండను తయారు చేసినటువంటి వాడి వల్ల వేరుగా ఉన్నాడా ఇక్కడ అది ప్రశ్న కనుక నిమిత్త కారణ ఉపాదాన కారణం అంటే కొండకి మట్టి ఉపాదాన కారణం కుమ్మరి నిమిత్త కారణం అలాగే ప్రపంచం దానిలో ఈ జడ చైతన్య ప్రకృతి ఈ విశ్వమంతా ఉన్నది ఈ రెండిటి వల్లే విశ్వమంతా కలుగుతున్నది ఈ రెండింటికి అధీనమైనటువంటి ఈ రెండు ఎవడ అధీనంలో ఉన్నాయో వాడు ఈశ్వరుడు ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవడంలో కూర్చున్నాం అమ్మయ్య అది స్పష్టమైపోయింది ఈశ్వరుడనే వారి గురించి తెలిసేటప్పుడు ఇవెందుకు చెప్పాడంటే వీటితో తాదత్యం చెంది ఉన్నవకు వీటి స్వరూపం చెప్తున్నాడు ఇవి నిజానికి వాటి వల్ల అవే ఉన్నట్టు కనబడ్డా అవి ఆయన చేతులు ఉన్నాయి అంటే ఇక్కడ ప్రకృతి అనే మాట వచ్చింది ప్రకృతి అనే మాట సాంఖ్యులు కూడా ప్రకృతి శబ్దాన్ని వాడతారు కానీ వాళ్ళు ప్రకృతికి ప్రధానమని పేరు పెడతారు ఆ ప్రకృతి పైన ఈశ్వరుడు గురించి మాట్లాడు ఈ ప్రకృతి ఈ జీవుడిని సుఖదుఖాలు ఇస్తూ ఉంటుంది వీడు అనుభవిస్తూ ఉంటాడు ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలి ఇలా మాట్లాడుతుంది సాంఖ్యం అంటే వీళ్ళు కూడా ఈ పరా అపరా గురించి మాట్లాడారు గనక ఆ ఉన్నవాడు గురించి మాట్లాడలేదు అది ఈశ్వర అనేటువంటి అంశం అందుకే వేదాంతులు చెప్పిన ప్రకృతి వేరు సాంఖ్యులు చెప్పే ప్రకృతి వేరు వేదాంతులు చెప్పిన ప్రకృతికి అది ఈశ్వరాధీనమైన ప్రకృతి ఈశ్వరుడు యొక్క ప్రకృతి అందుకే మే మాట స్వామి అక్కడ వాడడానికి కారణం అది తెలుసుకోవాలి ఒక్కొక్క శ్లోకం అహంకార యతియం మే ప్రకృతి భిన్న ఈ ఎనిమిది విధాలుగా ఉన్నది నా యొక్క ప్రకృతి ఏ అన్నాడు అయితే ప్రకృతి ఎనిమిదేనా ఎనిమిది తత్వములు ఇందులో చెప్పారు కాదండి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి కదా అంటే అంటే మరింత డీటెయిల్డ్గా తెలుసుకోవడం కోసం చెప్పారు కానీ మరింత కన్ఫ్యూజ్ చేయడం కోసం కాదు ఇందులో పంచభూతములు ఐదు చెప్పబడ్డాయి కదా వాటికి సూక్ష్మపంచభూతాలను ఐదు ఉంటాయి అవి కూడా కలుపుకోవాలంటారు భగవత్పాదులు సూక్ష్మపంచభూతములు అంటే భూమికి గంధం జలానికి రుచి అగ్నికి రూపం వాయుకు స్పర్శ ఆకాశానికి శబ్దం అంటే శబ్దస్పర్శ రూపసాత్మ ఇవి సూక్ష్మపంచభూతములు ఇవి స్థూలపంచభూతములు ఈ రెండు అదేవిధంగా కమ్మను బుద్ధిరేవచ అన్నప్పుడు అహంకారము మహత్తత్వము అవ్యక్తము ఏవైతే ఇరవై నాలుగుగా అవి కూడా కలుపుకోవాలి అవి ఇవి కలిస్తే మొత్తం సంఖ్య అక్కడికే వెళుతుందండి విభాగం చేస్తుంటే ఇంకా తంత్రాలు కెళ్తే ముప్పై తత్వాలు చెప్పాడు ముప్పై ఆరు తత్వాలు కరెక్ట ఇరవై నాలుగు తత్వాలు కరెక్ట లేకపోతే ఎనిమిది తత్వాలు కరెక్ట అంటే ఎనిమిది యొక్క సూక్ష్మ భాగం ఇక్కడ ఒక వస్తువుని మనం రెండు భాగాలు చేసి ఇంకా పరిశీలిస్తూ ఉందని ఇంకా ఇంకా తీయచ్చు అంతే తప్ప మరేం లేదు కనుక అక్కడైనా ఎక్కడైనా నువ్వున్న ప్రపంచాన్ని వివేచన చేయి నువ్వున్న ప్రపంచం అంటే నువ్వే ఒక ప్రపంచం దీన్ని వివేచన కనుక ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్నది అపరాపరాప్రకృతే నీలో ఉన్నది అపరాపరాప్రకృతే పరా చైతన్యం అపరా జడం ఇది బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడు జడమా చైతన్యమా చైతన్యస్వరూపుడు కనుక ఇక్కడ అపరా ప్రకృతి జడమన్నప్పుడు అది విజాతీయం సజాతీయం కాదు విజాతీయ సజాతీయ గుణాలు తెలుసు కదా విజాతి ఒక ఆవు గేదా ఉన్నాయంటే విజాతి దాని లక్షణం వేరు దీని లక్షణం వేరు ఆవుల్లో మళ్ళీ రెండు మూడు ఉన్నాయంటే సజాతీయం అంటారు ఇక్కడ అదేవిధంగా జీవుడు చైతన్యం ఈశ్వరుడు చైతన్యం సజాతీయం కదా కానీ ఇప్పుడు ఎవడికి మోక్షం జీవుడికి ఎందువల్ల వీడి చైతన్య స్వరూ ఇప్పుడు కనుక జడమైన ప్రకృతి గురించి కాదు అందుకే జీవుడికి ఈశ్వరుడికి ఏమిటయ్యా సంబంధం అంటే చైతన్యం వాళ్ళిద్దరిలో కామన్ ఫ్యాక్టర్ది తెలుసుకోండి ఇక్కడ అయితే వీడి దేహగత బద్ధుడైపోయి తన చైతన్యం దేహ ఎందు ఆరోపించుకుని ఈ దేహం చైతన్యం కలది అని భ్రమిస్తూ దేహం కాకపోతే మనోబుద్ధి అహంకారం కొందరికి దేహం నేను కాను కొంత అర్థం అవుతుంది కానీ మనోబుద్ధి అహంకారములు నేను అనే భ్రాంత వదలతా ప్రాణం నేననే భ్రాంతో దలుదు ఏం చేస్తాం అది జడ ప్రకృతిలో భాగమే మనోబుద్ధి అహంకార ప్రాణములు ఇవన్నీ జడములే ప్రాణములు కూడా జడములే మరి ప్రాణములు కదులుతున్నాయి కదండీ అంటే జీవుడు ఉండడం వల్ల కదులుతున్నాయి అందుకే ప్రాణం అనే మాట ఆ జీవభూత అనే మాటలో చూపించాడు ఈ జీవుడు ఉండడం వల్ల ప్రాణము దేహము కూడా నిలిచి కనబడుతుంది ఇక్కడ కనుక జడములు ఏంటో తేల్చేశారు కదా చైతన్యం ఏంటో తేల్చేశారు కదా జీవుడు అయితే దీనితో ఒక కలిసి ఉన్నంతకాలం జీవుడు అనిపించుకుంటాడు దీని మరణిస్తే అలాగే విడిపోతున్నాడు కదండీ అని అందుకే జాగ్రత్తగా వినాలి మరణిస్తే పంచభూతాత్మక శరీరం పోతుంది కానీ మనోబుద్ధి అహంకారములు పోవట్లే అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి అది సూక్ష్మ శరీరం అంతేకాదు ఇంద్రియాదుల శక్తులు కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి అంటే కన్ను స్థూల శరీరంలో ఉంటుంది చూసే శక్తి సూక్ష్మ శరీరం ఉంటుంది ముందు సూక్ష్మ శరీరం గురించి స్టడీ చేయాలి ఎంత తెలుసుకోవాల్సిందండి అండి జ్ఞానం ఇది వివేక చూడాలలో కూడా చెప్పబడింది ఇదంతా కూడా అయితే విన్నామండి ఒక్కటండి లోపల మననం లేదు వచ్చింది బాధ అందుకే ఎప్పటికప్పుడు ఎవరు ఫ్రెష్లా నూతన మోములుతో ఉంటాం మనం ఇక్కడ అక్కడే చెప్పబడుతోంది ఇదే విషయం కనుక వేదాంతం ఎక్కడైనా ఒకటి ఇక్కడ కాకపోతే అక్కడైనా పట్టుకుంటామని మహర్షులు అంత తాపత్ర ఇక్కడ ఎక్కడున్నా మేము పట్టుకోమంటే నవోనమ్మా దానికి చెప్పేది ఉంది ఇక్కడ అందుకే అపరేయమిత స్థన్యా ప్రకృతి కానీ ఏకత్వం ఎవరికి చైతన్యాలకి ఏకత్వం కానీ జడానికి చైతన్యానికి ఏకత్వం కాదు కానీ స్థూల శరీరం చైతన్యం వల్ల ఏర్పడిన జడమే అది అది తెలుసుకోవాలి జడమే అందులో ఉన్నప్పటికీ అది జడమే ఇది చైతన్యమే కానీ జడ చైతన్యాలు కల్పిస్తాం దీన్నే వేదాంత భాషలు చిజ్జడ్రంథి అంటారు చిజ్జడ్రంథి ఈ రెండింటికి కల్పిస్తాం నిన్న చెప్పినట్టు శనగొండ తీయగా ఉందని శనగొండ తీయగాలేదు బెల్లం అందులో కలిపి తీయగుంది అది మర్చిపోయి శనగొండ తీయగా ఉంది అంటున్నాను అక్కడ కానీ శనగొండ లాంటి శరీరంలో చైతన్యం కాదు అందులో తీయదనం బెల్లం ఒకటి ఉంది అది జీవుడు వాడి చైతన్యం వాడి వల్ల చైతన్యం పెంచింది కానీ శుద్ధ చైతన్యంగా మిగిలిపో జడం పట్టుకు వేలాడుకో అది చెప్తున్నది వేదాంత శాస్త్రం అది అర్థం చేయడానికి ఈ విధంగా వివరిస్తాం జీవభూతాం మహాబాహో పై ఇయం మే ఈ ప్రకృతి ఈ ప్రకృతి అన్నప్పుడు వేదాంత భాషలో ప్రకృతి అంటే మాయా మాయా అనగా ఐశ్వరీ ఇయం ప్రకృతి అనే మాటకు అర్థం రాస్తూ ఈ ఐశ్వర్య మాయాశక్తి ప్రకృతి అన్నారు ప్రకృతి అనగా ఐశ్వరి ఐశ్వర్య అంటే ఈశ్వరుని యొక్క అని ఈశ్వరుని యొక్క మాయాశక్తే ప్రకృతి ఆ మాయాశక్తి అంటే ఇదంతా నిజానికి ఈశ్వరునించి వచ్చే అంటే ఈశ్వరుడే వాటిలో ఉన్నాడుగా కానీ ఈశ్వరుడిని తెలియట్లేదు కదా తెలియకపోవడమే మాయా మరొకటి కాదు ఇక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి అంతా ఈశ్వరుడి నుంచి వచ్చింది అంటే అక్కడ మనం చెప్పుకోవాల్సింది కుమ్మరివాడు కొండ చేసినట్టు తయారు చేయలేదు ఆయన నిమిత్త కారణం లేని ఉపాదాన కారణం లేదు కానీ నిమిత్త ఉపాధారణ కారణం రెండూ ఈశ్వరుడే ఇది తెలుసుకోవాలి ఆయన కాక మరో వస్తువు బయట ఉందా బయట ఉంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు కుమ్మరవాడికి బయట మట్టి ఉంది గనక దానితో కుండ చేశాడు ఈశ్వరుడికి బయట ఏముందండి ఈశ్వరుడి నుంచే కలిగింది ఇక్కడ ఈశ్వరుడి నుంచే కలిగినప్పుడు ఈశ్వరుడు దీనిగా మారితే పరిణామవాదం ఈశ్వరుడు తయారు చేసి పంపించాడంటే ఆరంభవాదం బాగా ఆలోచించండి ఈశ్వరుని ఎందేవి భాషిస్తున్నారడం చక్కటి వాదానం అంటే సముద్రంలోనే కెరటాలు ఉన్నాయి అన్నట్టు కొంతమేరకు అర్థం చేసుకోవడానికి అది పూర్ణోపమ కాదు ఈశ్వరతత్వం చెప్పడానికి ఏ ఉదాహరణ సరిపోదు ఎందుకంటే ఏ భౌతిక వస్తువుతో ఈశ్వరుడు పోల్చలేవు గనక అందుకే వేదాంతంలో వివర్తవాదం అనప్పుడు ఇక్కడ వివర్తవాదం అంటే ఈశ్వరుడు వీటి వీటి ఎందు వ్యాపించున్నాడు వ్యాపించిన వాడికి వికారాల్లో అది తెలుసుకోవాలంటే నువ్వు ముందు వికారాలు అది సాధనగా పనికి వచ్చేటువంటి అంశం అందుకే భగవానుడు ఇక్కడ నేను నేను అని మే మే అని రెండు మార్లు చెప్పి అహంకృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథ ఈ సమస్త జగత్తుకి ప్రభవము ప్రళయము కూడా నేనే అన్నాడు ఈ మాటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అదే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అయ్యా అంటూ బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం దీన్నే చెప్తుంది జన్మాధ్యస్థ యత భగవంతుడి గురించి ఆలోచించారు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రశ్న సృష్టి స్థితి లేలన్నీ ఎవరి వలన జరుగుతున్నాయో ఆయన పరమాత్మ ముందనుకో చాలు ఇక్కడ ఆయన భగవంతుడు ఎవ్వరిని చేజనించుందో అదే మాట తెలుగులో చెప్పారు పోతన్ గారు అంటే ఏది బ్రహ్మసూత్రం చెప్పిందో అదే భాగవతంలో గజేంద్రుడు చేసిన ప్రథమ శ్లోకం సృష్టిస్థితి లేదులు ఎవరి వల్ల జరుగుతున్నాయో ఎవరి వల్ల జరుగుతున్నాయి అపరాపరా ప్రకృతి వల్ల జరుగుతున్నాయి కాదు అవి కారణానికి కారణం కాదు అవి ఒక కారణమే కానీ కారణానికి కారణం వెతుకు వాడు ఈశ్వరుడు నిమిత్త ఉపాదాన కారములు రెండు ఆయనే అని తెలుసుకోవాలి కానీ ఈశ్వరుడు గురించి చెప్తున్నాడు అయితే పరాప్రకృతి కంటే అపరాప్రకృతి నికృష్టం ఇది చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమేంది అపరాప్రకృతి జడం గనక నికృష్టం పరాప్రకృతి చైతన్యం గనక ఉత్కృష్టం కానీ దీనికంటే గొప్పవాడు ఆయన ఎందుకంటే ఇది పరిమితి భావంతో ఇమిడిపోయింది ఆయన ఇన్నిట్లో ఉంటూ అపరిమితుడై దీనికంటే పైన ఉన్నాడు ఆయన కానీ ఇప్పుడు మనకు తెలిసిన దాని గురించి అపరా గొప్పదేది పరా పరా పరమేశ్వరుడు ఆయన లేదు అదే మత్త పరతరన్నాస్తికించి ధనంజయ మయి సర్వవిధం ప్రోతం సూత్రే మణిగణా ఇవా మత్త నాకంటే పరమమైనది మరొక పరమమైనది అంటే మరొక కారణము లేదు నాకంటే పరమ కారణం గొప్ప కారణం మరొకటి సుమా అన్నాడు అది కారణానాంచ కారణం అనే మాట అంట కారణానాంచ కారణం కారణం కూడా కారణం అది దానికేది కారణం లేదు అందుకే అకారణం అది దానికి కారణము లేదు అదే అన్యత్ కారణాంతరం కించిత్ నాస్తి నా విద్యతే అంటే దానికి మించి మరొక కారణం కించిత్ అపి కొద్దిగా కూడా లేదు అదే సర్వకారణం అందువల్ల దేని తేలిందేమిటి అహమేవ జగత్ కారణం నేనే జగత్ కారణము అని తెలుస్తున్నది దాని మించి కారణం లేదు కనుక పరమాత్మ జగత్కారణుడు అని పేరానికి పైగా తర్వాత మాట ఏంటంటే జగత్కారులని వాడు జగత్ ఎందు ఎలా ఉన్నాడో తరువాత చూపిస్తున్నాడు మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఈ సర్వజీవుల ఎందు లేదా సర్వ ప్రపంచమంతా కూడా దారమునందు మనులు గుచ్చబడినట్లుగా నాయందు కూర్చబడినవి ప్రోతం అంటే కూర్చబడుటా నా ఎందు కూర్చబడినవి ఇది భగవాను చెప్తున్నటువంటి అందమైన మాట మై సర్వమిదం ప్రోతం సుత్రే మణిగణా ఇవ అంటే చూస్తున్న ప్రపంచమంతా మణుల మాలండి దానికి ఆధారం అయిన దారం ఈశ్వరుడు ఎంత అందమైన మాట ఇక్కడ ఇదొక్కడ తెలుసుకుంటే మణుల హారం చూపించితే దారం కనబడదు నాస్తికుడు అంటున్నాడు దారం కనబడట్లేదు కనుక దారం లేదన్నాడు పిచ్చిన ఆయన హారం ఉందంటే దారం ఉందని బుద్ధితో తెలుసుకో చీల్చి చూపించక్కర్లేదు ఇక్కడ అలాగే కనబడిన దారం ఆధారంగా హారం ఉన్నట్టే కనబడిన పరమాత్మను ఆధారం చేసుకుని ప్రపంచం ఉంది అయితే ఇక్కడ అతి తెలివికి పోయి దారం వేరుగా ఉంది ఆధారం వేరుగా ఉంది గనక పరమాత్మ వేరు ప్రపంచం వేరు అంటావా అక్కడ మళ్ళీ పట్టుకోవాలి ఇక్కడ అందుకే ఉపదేశ ఉపమానాలను ఏకదేశ గ్రాహ్యములు అంటారు అక్కడ నీకు అర్థం చేసుకోవడానికే చెప్పారే తప్ప దాంతోనే మొత్తం ఈశ్వరుడు అనగా దారము ప్రపంచం అనగా ఇక్కడ అర్థం చేసుకోవడం వేరకు చెప్పాడు ఇలా చెప్పడంలో మరొక భావం ఏంటంటే దారం ఆధారంగా ఉన్న వాటికి అంటుటలేదు నిర్వికారం అని చెప్పడం కోసం చెప్పారే అన్నాడు పైగా పూసల్లో అనేకత్వం ఉంటుంది దారంలో ఏకత్వం ఉంటుంది అందుకే తీసుకున్నాడు భగవానుడు ఉపమానంగా అనేకములుగా ప్రపంచం కనబడుతుంది ఏ జీవుడు కా జీవుడు అదేవిధంగా ఏ శరీరానికి ఆ శరీరాన్ని అన్ని పంచభూత వికారాలే ఒక్కొక్క పంచభూత వికారంలో ఒకే చైతన్యం ఆ వికారం బట్టి ముక్కలుగా కనబడుతుంది ముక్కలు కాదు ఎందుకది ఎలాంటిది అంటే భగవాను చెప్పేటప్పుడు పూసలలో దారం అన్నాడు ఆ ఉపమాన దగ్గర ఆగుదాం పూస జడం అనుకుందాం లోపల దారం చైతన్యం అంతే కదా ఈ దారం దానికి ఆధారంగా ఉంది అయితే దారం ప్రతి పూసలో ఉందా లేదా కనుక ఈ పూసలో దారం ఈ పూసలో దారం ఈ పూసలో దారం అని చెప్పడం ఈ దేహంలో జీవుడు ఈ దేహంలో జీవుడు ఈ దేహంలో జీవుడు అని మొత్తం కలిపి ఒకటే దారం ఈశ్వరుడు మొత్తం కలిపి ఒకటే దారం అన్నప్పుడు ఈ పూసలో ఇమిడినంతసేపు ఆ పూసలో దారం నువ్వు అనుకు అనుకుంటున్నావు అంతే కదా పూసలో ఉన్న దారం అనేది కరెక్టే ఆ పూస మేరకే ఒక దారం భాగం కనబడుతుంది అలాగే దేహం మేరకే ఒక జీవుడు కనబడుతున్నాడు కానీ పూసలు జీవులు అందరుగో పూసలు బట్టి కనబడ్డా దారం కనుక దేహ చేత ఎవడికి వాడు నేను ఒక జీవుడు వాడు జీవుడు అని దేహ తాదాత్యం అయితే జీవశబ్దం వాడుపడుతుంది పూస తాదాత్మ్యం చేత అక్కడున్న దారం అనుకున్నట్టు కానీ కలిపి ఒకటే దారం అని ఎలా చెప్పావో కలిపి ఒకటే ఈశ్వరుడు అది ఎవరికి ఆ పూసలో ఉన్న దారానికి అజ్ఞానం కలిగి తినాలి ఇక్కడ ఏకత్వంతో కలిసి ఉండాలి కనుక జీవుడు తెలుసుకోవాల్సింది తన వల్ల పనిచేస్తున్నటువంటి అపరా ప్రకృతిని కాకుండా తాను దేని వల్ల కలిగి ఉన్నాడో ఆ పరమేశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు అది దీనిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశం అందుకే ఇక్కడ ప్రత్యేకంగా భగవానుడు మయిసర్వమిదం ప్రోతం సూత్రేయం అణిగణా ఇవ ఇందులో మరొక అద్భుతమైన విషయం ఉన్నదండి ఇక్కడ మొదటిది అధిష్టానం అంటే మొదటి వాక్యం మత్తప్పరతరణాన్ని అత్కించిదస్తి ధరంజయ అంటే ఇది ఆధారమైన పరమాత్మ గురించి చెప్పారు ఆధారమైన పరమాత్మకు పేరు అవ్యవహారం అనే మాట మనకు మాండూక్యోపనిషత్తుల్లో కనబడుతుంది పరమాత్మ మరొక పేరిట అవ్యవహారం వ్యవహారం అంటే నడుస్తున్న ప్రపంచం అవ్యవహారం అంటే ఏ ప్రపంచం దానికి లేదు అది చెప్పేటప్పుడు పూసల వికారం దారానికి లేనట్టు ప్రపంచానికి తాను ఆధారమైన ప్రపంచ వికారములు లేవు కనుక ప్రపంచాన్ని కాకుండా పరమాత్మను చూస్తే ప్రపంచ వ్యవహారం దాటి చూశారు మీరు ఇక్కడ ప్రపంచ వ్యవహారానికి ఉన్నటువంటి పరమాత్మని మించి మరకట్లేదు ఇక్కడ కానీ ప్రపంచ వ్యవహారానికి ప్రపంచ వ్యవహారంతో కలిపి చూస్తే పరమేశ్వరుడు ప్రపంచ వ్యవహారానికి చూస్తే పరమాత్మ శబ్దం ఎలా వాడాలో చూడండి ఇక్కడ పరమాత్మను ఎప్పుడు అనాలి పరమేశ్వరుడు ఎప్పుడు అనాలి అయ్యాలి సృష్టిస్థితి రైలు చేస్తున్నాడు అన్నప్పుడు పరమేశ్వర శబ్దం వాడాలి సృష్టిస్థి చేస్తున్నా వాడికి అతీతంగా ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మ శబ్దం వాడాలి ఇక్కడ ఇప్పుడు అతీతం అనే మాట ఏదైతే వాడేవో అతీతం దాన్ని మించి మరొకటి గనక మత్త పరతరన్నాత్కించి దస్తి ధనంజయ అనేది అతీత సత్ శబ్దాన్ని చెప్తున్నది రెండవది మై సర్వమిదం ప్రోతం సూత్రేయమణిగ నాయివ నాయందు ఈ కనబడుతున్న జగత్తంతా ఆధారపడింది అన్నాడు మై వాక్యంలో జగద్షయం లేదు కింద భాల్లో మై సర్వమును జగద్విషయం చూపించాడు అంటే ఈశ్వరుడుగా ఏమిటి వ్యవహారం ఏమిటో చూపించాడు మై సర్వమిదం పురోతం సూత్రే మణిగనా వ్యవహారంలో నేను సర్వమునకు ఆధారంగా కనబడుతున్నా నేను వేటికి అంటకుండా ఉంటానని మొదటి వాక్యంలో చూపించాడు నన్ను మించి మరొకట్లేదు అనేటువంటిది కానీ ఎవడు జగత్తుకు అతీతంగా ఉన్నాడో వాడే జగత్త వ్యాపించి నడిపిస్తున్నాడు అని తెలుసుకోవాలి కానీ ఈశ్వరుడు అతడే జగదతీతుడు అతడే జగద్వ్యాపకుడు రెండు తెలుసుకోవాలి ఇక్కడ జగద్వ్యాపకుడు జగదతీతుడు జగదతీతుడు అంటే ఆయన అతీతత్వానికి వెళ్ళేటప్పుడు నువ్వు జగత్తుని దాటి వెళ్ళిపోయావు అంటే జడమైనటువంటి అపరాప్రకృతి నామరూపాలని దానివే ఈ నామరూపములు దాటిపోయి వెళ్ళిపోయో అది గమనించవలసిన అంశం కనుక నామరూపాలలో వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు నామరూపాలకు అతీతుడు కూడా ఈశ్వరుడు నామరూపాలు జడ ప్రకృతివే జీవుడివి కూడా కావు ఇది తెలుసుకోవాల్సింది జడ ప్రకృతివే మయి సర్వమిదం ప్రోతం మొట్టమొదటి పరమాత్మ గురించి మత్తపరతర నాణ్యత్తికించేదస్తి ధనంజయ అంటే ఆయన తప్ప మరేమీ లేదు ఇది అర్థం ఆయన తప్ప మరేమీ లేదు మాట జాగ్రత్తగా విన్నా నేను తెలుగులోనే ఉంటున్నాను ఆయన తప్ప మరేమీ లేదు రెండో వాక్యంలో మై సర్వమిదం ప్రోతం అంతా ఆయనే మాట చూడండి అంతా ఆయనే అంటున్నావు అంతా ఆయనే అన్నప్పుడు ప్రపంచాన్ని చూస్తూ చెప్తున్నావు కనుక ప్రపంచమంతా ఆయనే అదే అనుకోవాలి ఎప్పుడు కూడా ప్రపంచమంతా ఆయనే ఆయన తప్ప మరేమీ లేదు అది ఆయన తప్ప మరేం లేదంటే కేవల ఈశ్వరుడు మిగిలేడు ఇక్కడ ఇది చూడవలసిన పద్ధతి రెండు రకాలుగా దీన్ని దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నాడు ఇక్కడ అంటే దృష్టిని నువ్వు జ్ఞానమయం చేసుకుంటే ప్రపంచం బ్రహ్మమయంగా కనబడుతుందయ్యా ఇది గమనించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఈ జ్ఞానం నీకు తెలిస్తే ఎందుకంటే సర్వమునికి అతీతుడాయనే సర్వము వ్యాపించినవాడాయనా అని నువ్వు తెలిసిపోయిన తర్వాత ఇంకా ఆయన తప్పమని ఏంటి కనబడుతుంది అప్పుడు దృష్టి జ్ఞానమయమైంది గనక జగత్తంతా ఈశ్వరమయంగానే దర్శిస్తావు అది ఈశావర్సమిదం సర్వం అనే విషయం ఒక ఆయనకి ఏదో రోగం వచ్చింది బాగా సంపన్నుడు డాక్టర్ గారు వచ్చి దీన్ని కలర్ థెరపీ చెప్తానన్నాడు అదేమిటంటే రోజు నువ్వు ఆకుపచ్చ రంగు చూస్తూ ఉంటే నీ కంటి జబ్బు అని చెప్పాడు కంటికి దానివల్ల మెదడికి ఏదో వ్యాధి ఆకుపచ్చ రంగు చూస్తుంటే వెంటనే ఆయన ఏం చేసిన డబ్బు ఉన్నవాడు కదా ఎక్కడికైనా వెళ్లే ముందు ముందు వాళ్ళ పని వాళ్ళు బయలుదేరిపోయాయి నేను ఎక్కడికి వెళ్తున్నాడు ఆ గోడలన్నిటికీ వెళ్ళి ఆకుపచ్చరంగ రాయడం మొదలు పెట్టారు ఇక్కడ ఇలా ఊరు ఊరంత ఆకుపచ్చరంగి అయిపోయింది వాడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు ఏంటి ఆయన ఊరు మీ ఊరంతో ఆకుపచ్చరంగు ఉందంటే నేను డబ్బు ఉన్నవాడు అండి ఊరిలో కనుక నేను ఏదంటే చెల్లుతుంది నేను అక్కడికి వెళ్తే అక్కడ ఆకుపచ్చరంగు ముందు రాయించుతున్నాను పిచ్చినయన అన్నిటికీ ఆకుపచ్చరంగు రాసే బదులు నువ్వు ఆకుపచ్చరంగు కళ్ళ జోడు పెట్టుకో అంత ఆకుపచ్చతోనే కనపడతాయి కనుక నువ్వు బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటే జగత్త బ్రహ్మవయంగా కనబడుతుంది కదా కానీ దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేత్ బ్రహ్మవయం జగత్ అంత అందమైనటువంటి మాట తెలుసుకోవాలి ఇక్కడ మరొక మాట ఉన్నది జగత్తును చూస్తున్నప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలంటే సర్వంలో వాసుదేవుడు సర్వము వాసుదేవుడు రెండు మాటలు జాగ్రత్తగా విన్నారా సర్వములో వాసుదేవుడు సర్వము వాసుదేవుడు అన్నాడు ఇక్కడ ఈ భావన ఎప్పుడూ అలవాటు చేసుకో ఇక్కడ ఎందుకంటే సర్వము వాసుదేవుడు అని పుస్తకం చదివితే తెలిసింది కానీ కళ్ళు తెరిస్తే మరి కనిపించట్లేదు వాసుదేవుడిని కనబడుతున్నాడు అండి ప్రదాన్లో వేణు ఊర్తూ నేను ఇక్కడున్నాను అంటున్నాడా లేకపోతే సోలం పట్టుకుని నేనున్నాను అంటున్నాడా అంటే సర్వం వ్యాపించిన వాసుదేవుడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఆలోచించాలి సర్వము వ్యాపించిన వాసుదేవుడు జటాజూటధారే ఉన్నాడా వేణువు పట్టుకున్నాడా బాణం పట్టుకున్నాడా శంఖచక్ర గాపద్ధములు పట్టు కనబడుతున్నాడా చైతన్యం అంటే అసలు పరమేశ్వర స్వరూపం నిరాకారం గుణములు వేవికి ఉన్నాయి అపరాప్రకృతి గుణములు ఉన్నాయి పరాప్రకృతికే లేదు గుణము ఇంకేమున్నది కదా కనుక నిర్గుణుడు నిరాకారుడుగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కానీ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అంటే నిర్గుణ నిరాకార సర్వవ్యాపక మరి గుణాల్లో ఆయన ఉంటే గానీ గుణాలు పనిచేయవు కానీ గుణాలు ఏవి ఆయనకి ఇది తెలుసుకో ఇక్కడ కానీ జర సర్వ జగత్తులు ఆయన చూడడం చూడాలండి ఇక్కడ ఎలా చూడాలో నేర్పుతున్నాడు భగవాన్ ఇక్కడ సర్వములో పరమాత్మని అలా చూడాలి ఎందుకంటే సమస్యంతా మనకు ప్రపంచం అలవాటే ఎందుకంటే పరమాత్మ అలవాటు కాలేదు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే పరమాత్మ నువ్వు కనబడవయ్యా అంటే పిచ్చిన అయినా కనబడేదే నేను తెలుసుకో అంటున్నాడు ఇది ఆయన చేసే ఉప ఉపదేశం కనబడేదే నేను తెలుసుకో కనబడేది నేను ఎలా తెలుసుకోగలవు నేను నీకు చెప్తున్నాను చూడు సర్వంలో వాసుదేవుడిని తెలుసుకో సర్వము వాసుదేవుడిని తరగతి తెలుస్తుంది కనుక నువ్వు ఎప్పుడు నీ బుద్ధికి వాసుదేవ వాసుదేవ వాసుదేవ ఇదే పెట్టుకో స్మరణ మరకట్లేదు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు సచ్యత్ స్వరూపుడు ఇవే ఎప్పుడు ఆ భావన అది పట్టుకోవాలండి ఈశ్వర భావన బాగా మనస్సు కంటించియాలండి ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక దరిద్రుడికి ఒకటే పాత్ర ఉంది రాగి పాత్ర వండుకున్న దానిలోనే తాగిన దానిలోనే కానీ దానిలో ఏమైనా వండుకుంటే కిలుము పట్టిన వాసన వచ్చేస్తుంది చాలా బాధపడుతున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా ఉన్నది ఒకటే పాత్ర ఆఖరికి దానికి కళాయి పూసాడు ఇంకేం బాధ లేదు ఏదైనా తిరగలుగుతున్నట్ట కానీ మనస్సు అనే రాగి పాత్రకి వాసుదేవ భావన భగవద్భావన కళాయి పూస్తే నీకు ఏ వస్తువు దాని వికారానికి రానివ్వదు నువ్వు హాయిగా ఉండవచ్చు ఇక్కడ తెలుసుకో ఆ చింతని ఎలా చేయాలో చెప్తున్నాడు స్వామివారి ఇక్కడ నీకు ప్రపంచం అలవాటు కదా నాయన నేను చెప్తున్నాను రసోహమప్సు కౌన్తయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవహా సర్వేదేషు శబ్ద పౌరుషం నృషు పుణ్యో గంధ పృథివ్యాంచేజ్చాస్మి విభావస జీవనం సర్వూ తపస్చామి తపస్విషు బీజం మాం సర్వూతనా విద్ది పా సనాతనం బుద్ధిర్బుద్ధిమతాస్మి తేజస్వి నామహం బలం బలవతా చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో కామోస్మి భరత శే చై సత్వికా భావా రాజసాస్మసాచే మేతి తాన్విద్ధి నహం తేషు తే మొత్తం కలిపి శ్లోకం గుత్తు అండి అందుకు ఒక్కసారి చదువుకున్నాం ఇక్కడ నీకు అప్సు జలములు కనబడుతున్నాయి కదా అందరూ ఒప్పుకుంటాం కానీ భగవంతుడే ఆయన ఎలా తెలుసుకోవాలంటే ఆ జలములలో రసముగా ఉన్నవాడిని నేను అన్నాడు ఇక్కడ రసతన్మాత్ర జలములు రసము దాని యొక్క సారస్వరూపము అదేవిధంగా రుచి నీటి రుచిని నేను అన్నాడు ఇక్కడ శశి సూర్యయోహ ప్రభాస్మి సూర్యచంద్రుడు ఎందు కాంతిని నేను సర్వ వేదముల ఎందు ప్రణవాన్ని నేను అంటే వేదములకి సారం ప్రణవం శబ్దహకే ఆకాశంలో శబ్దాన్ని నేను అంటే ఆకాశం శబ్దగుణకం పౌరుషం ఋషు ఋషు అన్నాడు ఇక్కడ పురుషులలో అంటే మన మగాళ్ళని మనం ఎక్కడ అనుకుంటామంటే అంటే పురుషులు అంటే జీవులు అది వారి ఎందు పౌరుషం నేను అన్నాడు పౌరుషం అంటే ప్రయత్నశీలత ఇది అర్థం కాదు పౌరుషం అంటే వాడు అరగానే పాములాగా అది కాదండి ఇక్కడ పౌరుషం అనగా ప్రయత్నశీలత అని అర్థం ఇక్కడ సర్వ మానవులయందు పురుషుల యందు అంటే జీవులయందు ప్రయత్నం అనే లక్షణం ఉద్యోగినం పురుష సింహం ఉపయోగ లక్ష్మి ఉద్యోగం పురుష లక్షణం విన్నారు కదా ఉద్యోగం అంటే జాబ్ చేయడం మగాళ్ళ లక్షణం అని అర్థం చెప్తున్నా అది కాదు అంటే జీవులకి ప్రయత్నం చేయడం అది స్వభావం అన్నాడు ఇక్కడ అది దాని యొక్క అర్థం ఇక్కడ కానీ ప్రయత్నం పురుషుడి యొక్క సారం అందుకే ప్రయత్నశీలుడు కానీ పురుషుడు వేస్ట్ నిస్సారం అని దీన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ ప్రయత్నం పురుషుడి యొక్క సారం కనుక పురుషుల్లో ప్రయత్నముగా నేనున్నాను అలాగే పృథివ్యాంగ్ గంధ కానీ పుణ్యోగంధ అన్నాడు ఇక్కడ పుణ్యమైన గంధము నేను అన్నాడు ఏమిటంటే అంటే దుర్గంధం కాదనమాట పుణ్యగంధమే అంటే పుణ్యం అంటే పవిత్రం భగవత్పాదులు ఈ పుణ్య అనే శబ్దాన్ని అన్నిటికీ కలపాలి అన్నాడు చెప్పాడు అంటే జలముల పుణ్యమైన రసాన్ని నేను సూర్యచంద్రుల యందు పుణ్యమైన కాంతే నేను పుణ్యం అంటే పవిత్రమైన దివ్యమైన అని అర్థం ఇక్కడ అది తెలుసుకోవాల్సింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడు గమనిద్దాం ఇక్కడ ఎందుకంటే భగవంతుడిని ఉపాసించాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు భగవంతుడు మనకు సగుణ బ్రహ్మరుగా కనబడితేనే కదా ఉపాసించాలి నిరాకారం నిర్గుణం ఎలాగ కనబడదు కనుక మనకు కావలసిందేది సగుణము సాకారము అయితేనే మనం భగవంతుని పట్టుకోగలం కదా ఎక్కడుంటాడు ప్రపంచ రూపంలో ఉన్నాడు భగవంతుడి సగుణ సాకార రూపం ప్రపంచమే దాని మీద ఎలా తెలుసుకోవాలి రసోహమప్సు కౌంతేయ జలాలలో రసంగా ఉన్నాడు భగవానుడు అందుకే సమగ్రం అసంశయం అన్నాడే సమగ్రం అన్నప్పుడు భగవత్పాదు వారు ఏం చెప్పారని గుర్తుందా విభూతి బల శక్తి ఐశ్వర్యాదులతో నా తత్వాన్ని చెప్తున్నాడు అంటే ప్రపంచాతీతమైన తత్వస్వరూపం ప్రపంచ వ్యాపకంగా ఉండేది విభూతి బలభూ శక్తి ప్రపంచం పరమేశ్వరుని విభూతి కానీ విభువు విభూతి అని రెండు విషయాలు వచ్చాయి విభు అంటే ప్రభువు ప్రపంచానికి విభుడు ఈశ్వరుడు ప్రపంచంలో ఆయన వ్యాపించిన శక్తులు విభూతులు అని విభూతిని విభూని కలిపి పట్టుకోవాలి ప్రపంచాన్ని వేరుగా పరమాత్మని వేరుగా కాకుండా పరమాత్మని ప్రపంచాన్ని కలిపి చూడడం ఎలాగో నేర్పుతున్నాడు ఇక్కడ కనుక ఈశ్వర జ్ఞానం వచ్చాక ప్రపంచాన్ని నిరసించడం కాదు ప్రపంచం పరమేశ్వరుడు ఒకటిగా చూడగలగాలి ఎలా చూడగలవు అంటే విభూతులుగా చూడు జగత్తులో కనబడే ప్రతి గొప్ప వస్తువు కూడా పరమేశ్వరుని విభూతి ఏ నీటిలో రుచి నువ్వు పెట్టావా సూర్యుడిలో కాంతి నువ్వు పెట్టేవా వాడుకుంటున్నావు సూర్యుడు చంద్రుల్లో కాంతి లేకపోతే వాళ్ళెందుకు నీటిలో రసం లేకపోతే అదెందుకు గంధం పృథ్వీలో లేకపోతే పృథ్వీ ఎందుకు తేజస్చాస్వి విభావసవు అగ్నిలో తేజస్సు లేకపోతే అదెందుకు అంటే అగ్నిలో తేజస్సు అంటే భగవానుడు అగ్నిలో తేజస్సుగా ఉన్నాడు అంటే భగవానుడు తేజస్సు అంటే అగ్నిలో తేజస్సు అగ్నియందు తేజస్సు భగవానుడు అంటే భగవాను విభూతి తేజస్సు కానీ విభూతి రూపం నీకు అంటే అగ్నికి విభూతి ఆధారము తేజస్ రసం అనే మాట ఇక్కడ అందుకే భగవత్పాలు వారు ఏంటంటారంటే అబాదుషు రసాదేహ పుణ్యత్వ ఉపలక్షణార్థం ఇక్కడ పుణ్యోగంధ అని చెప్పినప్పుడు పుణ్యమని ఎందుకు చెప్పాడంటే అది పవిత్రమైనది అర్థం ఇక్కడ పవిత్రమంటే ఏ దోషము అంటనిది అంటే భగవానుడు ఈ విభూతులుగా వీటి వ్యాపించుతూ ఉన్నప్పటికీ అతని నిర్మలుడు నిర్దోషం హి సమం బ్రహ్మ అన్నారు గనక నిర్దోషముగా సమముగా వీటి ఎందు వ్యాపించి ఉన్నాడు అంతేకాదు ప్రపంచంలో మంచి చెడు ఉంటాయి మంచి చెడు కూడా పరమేశ్వర చైతన్యం వల్లే పనిచేయవచ్చు కానీ భగవానుడు కేవలం శుద్ధత మాత్రమే సృష్టించేటండి జీవుల అవిద్య చేత దోషములు తెచ్చుకున్నారు అని చెప్పాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ తల్లి పిల్లవాడిని స్నానం చేస్తే పంపిస్తుంది కానీ వీటి దుమ్ము పోసుకొస్తాడు అది ఒక విశేషం కానీ జీవులు అవిద్యా దోషంచేత అంటే భగవత్పాద వారు అంటారు అపుణ్యత్వంతు గంధాదీనం అవిద్యాధర్మాద్యపేక్షం సంసారిణాం భూత విశేష సంసర్గ నిమిత్తం భవతి అని చెప్పారు ఇక్కడ అవిద్యా దోషం వల్ల రెండూ కనిపిస్తుంటాయి మరి ప్రపంచంలో అవిద్యా దోషం వల్ల చెడు కనబడుతుంది ఎందుకంటే ప్రపంచం అంతా పరమేశ్వరుడు అయితే దీని మంచి ఉంది చెడు ఉంది రాక్షసులు ఉన్నారు దేవతలున్నారు ఉత్తములున్నారు అధములున్నారు పుణ్యజీవులున్నారు పాపజీవులు ఉన్నారు పరమాత్మ ఏమంటున్నాడు అన్నింటిలో నేనున్నాను అంటే వీటిలో వాటిలో కలిపి చూస్తావా ఒకవేళ నువ్వు అలా చూడగలిగితే సంతోషమే వీటిలో వాటిలో ఉన్నప్పటికీ వీటికి వాటికి అంటకుండా ఉన్నాడని తెలియతే పర్వాలేదు కానీ అది నీకు తెలియాలి అంటే ఈ రెండిట్లో ప్రపంచంలో చెడును వదిలి మంచిలోని ఈశ్వరుని చూడు అది అది విభూతి యోగం అంటే ఇదండి విభూతుల్లోనే పరమేశ్వరుని పట్టుకోవాలి మంచి చెడు కూడా భగవంతుడు గనక చెడు చేసేద్దామంటారండి ఎవడైనా మురుకు నీటిలోనూ సూర్యుడున్నాడు గంగా జలంలో సూర్యుడున్న మురికి నీరు తాగుతావా సూర్యుడికి దోషం లేదు కానీ నీటికి దోషం వచ్చేసింది చూసారా మురికి నీరు అన్నాం కానీ పాప నీరు స్వచ్ఛమే బురద చేరింది అవిద్య చేరడం వల్ల అలా వస్తుందో చూడండి ఇక్కడికి మంచి చెడు అనేది లోకంలో కనబడతాయి అది ఉపాధి తాదాత్మ్యం కలిగిన జీవుడు మనోధికారాలతో తెచ్చుకుంటాడు అంతేగాని జీవుడు యొక్క చైతన్యానికి ఏమీ లేదు ఈ చైతన్య స్వరూపుడు ఈశ్వరుడికి ఏం అందుకే భగవాన్ నేను చెప్తున్నాడు అంటే పవిత్రమైనది దివ్యమైనది గొప్పది మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు ప్రతిదాన్లో ఉన్న గొప్ప వస్తువుని చెప్తున్నాడు ఇంకా చెప్పడం సార వస్తువుని చెప్పాలి అపాదిషు రసాదేహి పుణ్యత్వలోక్షణార్థం అని చెప్తూ అపామ్య సారహ రస తస్మిన్ రసభూతేమ ఆప ఏవం సర్వత్రా అన్నాడు ఇక్కడ భగవత్పాల్ వారి ఎంత స్పష్టంగా చెప్తుందంటే నీటిలో రసమును నేను అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే రసాన్ని ఆధారం చేసుకుని నీరుంది అంతేగాని మనకు ఎలా కనబడుతుంది నీటిని ఆధారం చేసుకున్న రసం ఉన్నట్టు కనబడుతుంది శరీరాన్ని ఆధారం చేసుకుని జీవుడు ఉన్నాడు అంటున్నావు కానీ జీవుడిని ఆధారం చేసుకునే శరీరం ఉంది నిజానికి కానీ మన నీటి నుంచి చూస్తున్నాం కనుక ఇలా పడుతున్నాం అది రసోహ అంటే నీరు పుచ్చుకున్నది రసం కోసమే కదా కనుక నీటికి సారమేది రసం కనుక సారమైన రసాన్ని ఆధారం చేసుకుని నీరుంది కానీ ఒకదాని సారాన్ని ముందు తెరుచుకో దానికి సారం తర్వాత తెరుచుకుంటాం దానికి సారం ఎలా తెరుచుకోవాలో చూడండి నీటికి సారము రసము సూర్యచందులకు సారము కాంతి వేదాలకు సారం ఓంకారం పురుషుడికి సారం ప్రయత్నం పృథ్వీకి సారం గంధం అందుకే సూక్ష్మభూత తర్వాత మహాభూతాలు చెప్పారు గంధం తర్వాత పృథ్వీ కానీ సార వస్తు గంధం అలాగే తేజస్సు అగ్నికి సారం జీవనం సర్వభూతేషు సర్వప్రాణులు ఎందు జీవ చైతన్యం నేను అన్నాడు జీవుల వల్ల శరీరంలో నడిచే చైతన్యం దాని విభూతి కానీ శరీరం జీవ చైతన్యం మీద ఆధారపడి ఉంది కానీ శరీరం మీద ఇది ఆధారపడలేదు కనుక దానికి సారమిది తపశ్చాస్వి తపస్విషు తపస్సులలో తపస్సు నేను అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి భగవంతుని ఎలా చూడాలి ఒక తపస్సుని చూశారనుకోండి వాళ్ళు ఉన్న భగవంతుడు నీటిని చూశారనుకోండి దాని రుచి భగవంతుడు ఇదిని కనబడుతుంది కనబడుతున్న దానిలో సారాన్ని చెప్తున్నాడు భగవానుడు కనుక మనం ఎంత దాకా వచ్చాం వస్తువు నుంచి దాన్ని సారంలోకి వెళ్ళి సారాన్ని చూడమంటున్నాడు భగవంతుడు ఆ సారస్వరూపుడుగా నేనున్నాను ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క సారము ఆ వస్తువులు విభూతి ఇప్పుడు రెండు దాకా వచ్చేసాం మనం ఒకటి వస్తువు సారం కనుక సారం చూడమని చెప్తున్నాడు అప్సు రసహా వేదేశు ప్రణవహ సార వస్తువును చూడమంటున్నాడు కదా బీజం మాం సర్వభూతానాం విద్ధి అంతేకాదు నేను శాశ్వత బీజాన్ని విద్ధి పార్థ సనాతనం శాశ్వత బీజాన్ని అంటే అర్థం ఏమిటి అంటే మనం పంట పండించాం కోతకొచ్చు కోసాం మళ్ళీ సీజన్ వస్తుంది మళ్ళీ పంట పండించాలి ఒక బీజం ఉండాలే లేదా కంటిన్యూ బీజం వెళుతుంది అలాగే ప్రపంచం ఉంది రకరకాల జీవులు ఉత్పన్నులు అయ్యారు మళ్ళీ ప్రయోజనం పోయారు మళ్ళీ సృష్టి మళ్ళీ వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అలా క్రమంగా వచ్చేటువంటి ఆ బీజశక్తి ఏదైతే ఉన్నదో సర్వ ఉపాధులకు కారణమైనటువంటిది అది నేనని తెలుసుకో బుద్ధి బుద్ధిమతామస్మి ఒక బుద్ధిమంతుడిని చూసావు ఆహా అన్నో బుద్ధిమంతుడు అంటే మంచి మేధావి మేధావిలో మేధస్సుని నేను మేధస్సు బట్టి మేధావి కానీ మేధావి బట్టి మేధస్స కానీ వాడు తెలివి బట్టి నువ్వు తెలివి గలవాడు అన్నావు కదా తెలివి అందుకే తెలివి గలవాడులో సారమేది తెలివి ప్రతి సారం పట్టుకోవాలి అందుకే ఏమం సర్వత్రా అని భగవత్పాదులు అన్నారు కనుక విషయంలోకి వెళ్తున్నాం తేజస్ తేజస్సు నామహం తేజోవంతుల్లో అంటే పరాక్రమవంతులు వర్చస్సు కలవారిలో ఆ పరాక్రమ వర్చస్సు నేను సారం దాకా కదా బలం బలవతాంచాహం బలవంతుల్లో బలాన్ని నేను అన్నాడు కానీ బలవంతుల్లో బలాన్ని నేను అంటే హిరణ్య బలమే ఎంత జాగ్రత్తగా చెప్తున్నా అంటే మీరు తెలుసుకోవాల్సింది పవిత్ర పవిత్రమైనవి తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే అపవిత్రం తీసుకోవద్దు అందులో సారం కనబడదు కనుక ఇది ఎలాంటిది అంటే ఒక దీపం వెలిగించాం మీ దగ్గర ఆ దీపాన్ని చూడాలి అంటే రెండు గాజులు ఇచ్చారు ఒకదానికి నల్ల అద్దం పూ నల్ల రంగు పూసేశారు ఒకదానికి ఏ రంగు పూజలేదు దేంట్లో దీపకాంతి బాగా కనబడుతుంది ఏ రంగు లేని గాజులోంచి కనబడుతుంది తప్ప నల్ల గాజులోంచి కనబడదు కదా అందుకే ఇక్కడ చెడు అయిన వస్తువులు ఎందుకు చెప్పలేదంటే చెడువన్నీ కూడా నల్లగాజు వస్తువులు లాంటిది అందులోంచి ఈశ్వర చైతన్యమని జ్యోతిని చూడలేవు అది మంచి ఎలాంటిది అంటే సత్వగుణంతో ఉంటుంది కనుక మంచితనంలోంచి ఈశ్వరుడు కనబడతాడు కానీ చెడ్డతనంలో కనబడ్డు అందుకే ఎక్కడి నుంచి వచ్చే వినాయన అని అడిగారు వామ నుండి గారు అడిగితే ఏం చెప్పాడు సాధు పురుషుల్లో నేను ఎప్పుడు ఉంటాను అన్నాడు ఇక్కడ సజ్జనుల్లో నేనుంటాను అన్నాడు అంటే దుర్జనుల్లో ఉండడా మామూలుగా వటువుగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను ఎప్పుడు సత్పురుషుల దగ్గర జ్ఞానుల దగ్గర తిరుగుతుంటాను అన్నట్టుగా చెప్పాడు కానీ సజ్జనుల్లో నేను ఉంటానంటే సజ్జనుల్లో నేను కనబడతాన అర్థం ఇక్కడికెక్కడ కనబడ్డా అయినా ఎందుకంటే సూర్యకాంతి బండ మీద పడ్డా అద్దం మీదకి పడ్డా బండ సూర్యుడిని చూపించలేదు అద్దం చూపించగలదు ఇది కనుక ఇందులో మంచివే ఎంచుకోవాలి ఉపాసనకి రసోహమప్సు అంటే రసమునగ సారం పుణ్యం పుణ్యం అంటే పవిత్రమైన దివ్యమైన ఇదన్నిటికీ అన్వయించుకోవాలి అన్నాడు ఇక్కడ అదే విధంగా ఇక్కడ పవిత్రమైన చెప్పాలి బలం బలవతాంచాహం బలవంతుల్లో బలాన్ని నేను అన్నాడు నిజంగా హిరణ్యకసుడికి అదే బలం ప్రహ్లాదుడికి అదే బలం కానీ హిరణ్యకసుడు బలాన్ని నారాయణ నారాయణ ఉపాసిస్తావా అది ఉపాధి దోషంతో కూడుకుపోయింది అది తీసి వేరుగా తెలివి ఇంకా లేదు కానీ విష్ణువు యొక్క అసలు బలం ప్రహ్లాదుల్లో కనబడుతుంది విష్ణువు యొక్క అసలు బలం హిరణ్యకస్పుడిలో కనబడలేకపోతుంది ఉన్నప్పటికీ కానీ ఆయనలోనూ ఉంది అందుకే ప్రహ్లాదుడి చెప్పాడు బలయుతులకు దుర్బలులకు బలమవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమవ్వడు ప్రాణులకున్ బలం ఇవ్వండి విభుడు బలము సురేంద్ర అయినా హిరణ్య కృషికి అర్థం కాలేదు నిద్రపోతూ విన్నాడా అర్థం కాకపోవడానికి అహంకారంతో విన్నాడు అర్థం కాలేదు కానీ అర్థం కాకపోవడానికి రెండు కారణాలు తమోగుణం రజోగుణం రజోగుణం అహంకారం వల్ల తమోగుణం అర్థం కాకపోవడం వల్ల రెండు ప్రమాదమే అక్కడవాడు అహంకారంతో ఉన్నాడు కానీ ప్రహ్లాదుడు మాత్రం నిజమే చెప్పిశాడు అండి ఆయన అన్న సరిగివెళ్ళలేదు వాడు ఎవడరా నీకు బలం అని అడిగితే నీకోడు నాకొకడు లేడు అన్న ప్రశ్నించడానికి నీకెవడు బలము జవాబు చెప్పడానికి నాకు వాడే బలము చెప్పాడు ఇక్కడ అంత బాగా చెప్పాడు మహానుభావుడు అందుకే ఇక్కడ ఉపాసనంతా దేని గురించి చేయాలి మంచి మంచి అందుకే ఎవడి బలాన్ని నా స్వరూపం అనాలి అంటే కామరాగ వివర్జితం అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ మను ఒక వస్తువును పట్టుకున్నాం అంటే దానిపై మనకు కామము రాగము రెండున్నది అంటే కావాలనుకోవడం కామము దానితో మక్కువ పెంచుకోవడం రాగం కామరాగ అంత మంచి మాట రెండు కలిసే ఉంటాయి దీన్ని మన్మధుడు రతీదేవి అన్నారు అంత బాగుందో మన్మధుడు రతీదేవి అంటే వెంటనే వాళ్ళిద్దరూ ఒక క్యారెక్టర్స్ కారు మన్మధుడు కోరిక ఆసక్తి రతి ఇంత కామరాగములు వాళ్ళిద్దరు కూడా కామరాగ వివర్జితం కామరాగములు లేనటువంటి బలం ఏది బలవంతుల్లో ఉందో అది అన్నాడు అంటే బలవంతుల్లో బలం కామరాగ వివర్జితం కావాలి ఎంత బాగుందండి అంటే భగవంతుడు నీటిలో రసంగా వ్యాపించాడు అగ్నిలో తేజస్సుగా ఉన్నాడు సూర్యచంద్రుల్లో కాంతిగా ఉన్నాడు వేదాల్లో ప్రణవంగా ఉన్నాడు అంటే ప్రణవాన్ని చేసుకున్న వేదములు ఉన్నాయి అదేవిధంగా ఇవి సారాన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నాయి ఇక్కడ కామరాగ వివర్జితం బలాన్ని ఏమనాలంటే ఓజస్సనారి అన్నారు భగవత్పాల్ వారు ఓజస్సు మనం ఓ జోవతి ద్వితిధర అంటుంటాం ఓజస్ తేజో ఈ నామంలో మనకి విష్ణు శాస్త్రంలో వస్తున్నాయి ఓ జోసి సహసమి సహమ ఓ జోసి సహోసి బలమసిబ్రాదోసి అక్కడ చూసుకోండి యాంత్రికగా చేస్తున్నా కానీ పట్టుకుంటే అక్కడ కనబడుతుంది విభూతి ఓజస్సు అంటే కామరాగ వివర్జితం బలం ఓజస్సు అన్నాడు కామరాగ దోషముల్లేని ఓజస్సు బలాన్ని ఓజస్సు అనట భగవంతుడు ఓజస్సు రూపుడు అంటే ఒక వస్తువు ఎత్తితేనే మనం గొప్ప బలవంతులు అనుకుంటున్నామే ఇన్ని మహా వస్తువులను బలంగా పట్టి నడుపుతున్నాను ఎవడు పట్టాడని భూమి ఉంది ఆకక్షలోని తిరుగుతుంది అనంత ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాదులు అనేకోటి బ్రహ్మాండాలు ఎవడి పట్టువలన్నాయో వాడు బలవంతం ఆలోచించుకడ ఇవన్నీ దేనికోసం పట్టాడు మీరు ఏది పట్టుకున్నా దానితో కామరోగ దోషాలు ఉంటాయి ప్రపంచంలో కానీ ఇంత ప్రపంచాన్ని నడుపుతున్న భగవంతుడు బలంలో కామం కాని రాగం కాని లేది లేదు అందుకే జగన్ నిర్వహణ చేస్తే ఈశ్వరుడికి జగత్తు మీద కామము లేదు రాగమూ లేదు కనుక ఆయన బలం అది ఇక్కడ ఈ బలం ప్రతి ఆ చైతన్యం చూపిస్తోందండి మనకు తెలియదు అది కామరాగ నువ్వు పడుకుండి దాని మానం ఊపిరి తిరుగుతోంది శరీరంలో ఒక చైతన్యం అలా ప్రసరిస్తోంది దాని పట్టు మీద నువ్వు ఉన్న ఆలోచించి ఇక్కడ ఆ బలమే కామరాగ అయినటువంటి బలమే ఈశ్వరస్వరూపం బలం బలవతాంచాహం ధర్మా విరుద్ధో భూతేశు కామోస్మి భరత శభ ఎంత అందమైన మాట అండి కామాన్ని వదిలే కామాన్ని వదిలే అనేటువంటి చెప్పిన వాడు ఇక్కడ ఒక మాట చెప్పాడు కామం వదిలే ప్రపంచం నుండా కామం ఉంది ఆగ్ర మోక్షం కావాలనుకునేవాడికి కూడా కామమే కామం అంటే ఒక పదార్థాభిలాష ఈ పదం చాలా వైడ్ మీనింగ్ అండి వైడర్ వచ్చింది ఒక పదార్థాభిలాష కామం అది లేని చెప్పండి ఇక్కడ ప్రతివాడికి కామం ఉంటుంది పసితనంలో కూడా వివిధ వస్తువుల మీద కామం ఉంటుంది అది యవ్వనాదులు వచ్చిన తర్వాత వస్తువులు పెరుగుతూ ఉంటాయి అప్పుడున్న శరీర వికారాల బట్టి కామం మరొక రూపం తీసుకుంటు ఉంటుంది కానీ అని అనేక రూపాలతో కామ ఉంటుంది కామ ఉంటే రాగం తర్వాత వెంటనే వచ్చేస్తుంది రాగం వస్తే ద్వేషం వస్తుంది ఇంకా అక్కడి నుంచి అలా కనుక మరి ఏ కామం నేనంటున్నాడే కామం భగవంతుడు కాకపోతే ప్రపంచంలో అదెందుకు వచ్చుతాడు కామం కాముడు కూడా దేవుడే రాక్షస వర్గంలో లేడు ఆయన దేవవర్గంలో ఉన్నాడు ఏమిటయ్యే అందులో గొప్పతనం అంటే కామం లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపము ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ కానీ ప్రపంచంలోనే నువ్వు పరమేశ్వరిని చూడటం ఎలాగో నేర్చుకో ఎక్కడొక పవిత్రమైన వస్తువు కనబడుతుందో ఒక గొప్ప వస్తువు కనబడుతుందో ఏ వస్తువు నువ్వు నేను సైన్స్ తయారు చేయలేమో అది ఈశ్వర సృష్టి అది ఈశ్వరు విభూతి ఆలోచించు కానీ జగత్తిని విభూతిగా చూడడం నేర్చుకో నేర్చుకో విభూతిగా విభూతి అనగానే ఈశ్వరుని యొక్క శక్తిని విభూతి అనాలి కానీ ఈశ్వరుని శక్తి ఈశ్వరుని ఐశ్వర్యం విభూతిగా చూడు ఇది ఒక్కసారి లైఫ్లోకి ప్రాక్టీస్లోకి తెచ్చుకోండి ఎంత బాగుంటుంది పెద్ద కష్టపడక్కర్లేదు సాధనలోకి తెచ్చుకోండి ఇవాళ శ్లోకం వినిసి వెళ్ళిపోయారు రేపు చూసి ఇంకా మళ్ళీ మామూలే అలా కాకుండా దీనికి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే దాహం వేశాను దాహం వేయగానే గ్లాసులో నీరు తీసుకున్నారు హబ్బహ హాయిగా ఉందన్నారు హాయిగా ఉండే శక్తి అన్నింటిలో రసం అనే రూపంలో ఉంది అందులో నువ్వు అనుభవించావు వెంటనే కృష్ణ ఇందులో రసరూపంలో ఉండి నన్ను ఆదుకున్నావా స్వామి అని నీటికి దండం పెడతావు పొద్దున్న లేచారు సూర్య చంద్రులు కనబడ్డారు రాత్రి చంద్రుడు పొద్దున సూర్యుడు కనబడగానే ఆయన చెప్పేశాడుగా అడ్రస్ ఇచ్చేసాడుగా ఆయన మాట మీద మన నమ్మకం ఉంది అంతే కదా నేను సూర్యుడిలో చంద్రుడిలో కాంతిగా ఉంటానని చెప్పాడుగా ఆ సూర్యుడులోంచి కాంతి కనబడగానే కృష్ణ నిన్ననే చెప్పావు నువ్వు కాంతిగా ఉంటానని కృష్ణను బట్టబట్ట నీళ్లు రావాలండి ఎలా చూడాలో ప్రపంచాన్ని చూడండి దీనితో ఎలా పరిశీలించాలో అంటే కృష్ణుడు సూర్యుడు సూర్యమండలం ఉన్నాడంటే వేణుభూత్తు కృష్ణుడు కనబడతాడనో సోలం పట్టుకుంటూ శివుడు కనబడతాడున్నా కాదు నువ్వు శివుడిని కృష్ణువుని ఏ ఈశ్వరుని అంటున్నావో వాడు సూర్యుల్లో కాంతిగా ఉన్నాడు ఇది పరిశీలించవలసిన విజ్ఞానం ఇక్కడ చంద్రుల్లో వెన్నెలుగా ఉన్నాడు అగ్నిలో వేడిగా ఉన్నాడు ఆ విభూతి విభూతి ఇదే విభూతులుగా తెలుసుకో ప్రతిదీ అంటే విశ్వకర్మ విభూతి విశ్వంలో పరమాత్మ విభూతి రూపంలో ఉంటాడు విశ్వానికి అతీతంగా విభువుగా ఉంటాడు విభువే విభూతి ఇది తెలుసుకోవాలి విభూతులుగా అయినవాడు విభువు కానీ విభుడు విభూతి ఈశ్వరుడు ఐశ్వర్యం విభుడు విభూతి ఐశ్వర్యములు ప్రపంచంలో ఉన్నవి దాని పేరే ఐశ్వర్యం అంతేకాదు దేనికి ఏది సారము అదే దాని ఐశ్వర్యం అవునా లేదండి ఇక్కడ ఆ సారం తీసేస్తే దానికి ఏం లేదు వేదాలకు ఓంకారం ఐశ్వర్యం ఓంకారం తీసేస్తే ఒక్క వేదం అలా కంటికి చూపు ఐశ్వర్యం కంటికి విభూతి చూపు కంటికి చూపు ఐశ్వర్యం అంటే కంటికి విభూతి చూపు ఇది విభూతి దర్శనం మన శరీరంలో కూడా కొన్ని ఉదాహరణ చెప్పాడంటే చెప్పు అలాగే మంచి చూపు అది కూడా తెలుసుకోవాలి కొరకరు చూసేవి దిష్టి చూపులు ఇవి కాకుండా చక్కటి చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరుడిగా ముందు భావించు ఇక్కడ ఇలాగ మనం ప్రతి దానిలో విభూతిని చూడొచ్చండి చూస్తుంటే నువ్వు మొదలుకున్న ప్రపంచమంతా ఈశ్వరు విభూతులు కనబడతాయి అన్ని విభూతులు కనుక ఒక్కసారి చూస్తే విశ్వరూప దర్శనమే అవుతుంది ఇది ఆలోచించు తర్వాత రాబోయే అధ్యాయాలు కూడా ఇది ఒక బీజాధ్యాయంగా మనం భావన చేయాలి అందుకే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పరిపూర్ణం చూడగలిగితే మొత్తం భగవద్గీతని ప్రతి అధ్యాయంలో చూడవచ్చు దేనికి అదే పరిపూర్ణం అది రసౌహమక్ష కౌంతేయ నుంచి విభూతి యోగమే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఏది ధర్మవిరుద్ధము కాదో ఆ కామము భగవత్ స్వరూపమే మీరు పరిశీలించండి శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్న దాంపత్య ధర్మంలో ఉన్నటువంటి దంపతులు వారి కామం సమాధి యాక్సెప్ట్ చేస్తుంది ధర్మవిరుద్ధమైనది యావగింపే కొన్ని ధర్మవిరుద్ధమైన పర్వెట్టెడ్ సంబంధాలకి కోర్టు ఆమోదం చెప్పవచ్చిన నీచమైన పర్వెక్షన్స్ కలికాలంలో కానీ ధర్మశాస్త్రం దాన్ని నీచము తీసిపారేస్తుంది వాడు ఇంకా అత అవుతాడు అదేమిటో మీకు తెలుసు నాకంటే లోక విజ్ఞానం ధర్మవిరుద్ధము కాని కామం అది లేకపోతే జగత్తు ధర్మము జ్ఞానము కొనసాగుతాయా కనుక అది చాలా అవసరం అదేవిధంగా భగవత్పాల్ వారు అంటారు సన్యాసికి ధర్మవిరుద్ధం కాని కామం ఉంటుందండి అన్నాడు అంటే వాడి ధర్మానికి విరుద్ధం కాని కామం ఉన్నాడు ఎంత గొప్ప విషయము సన్యాసి ధర్మం ఏంటి లౌకిక విషయాలు లౌకిక కర్మలు పెట్టుకోడు పెట్టుకుంటే వాడు సన్యాసి కాడు మరి వాడికో ధర్మం ఉంటుంది ఏమిటంటే దేహధారణ మాత్ర అధ్యర్థం అసనపానాది విషయ కామ అన్నాడు ఇక్కడ వాడు దేహం నడవడం కోసం వాడికి నీరు కావాలి అన్నం కావాలి కనుక అప్పుడు అది కామం కనుక ధర్మం అంటే వాడి స్వధర్మానికి ఉచితమైనటువంటి ఐశ్వర్యమే భగవత్ స్వరూపము స్వధర్మానికి ధర్మంతో తెచ్చినది ధర్మం కోసం వాడేది మాత్రమే ఈశ్వరస్వరూపమైనటువంటిది అని కామము అర్థము కూడాను ధర్మస్వరూపమైతే అవి పవిత్రమే అందుకు పురుషార్థాల్లో వాటికి ప్లేస్మెంట్ ఉంది అర్థకామాలకి ఎందుకు ప్లేస్మెంట్ ఉంది దానికి ముందు ధర్మం ఉంది గనక ధర్మ అర్థ కామ అక్కడ గౌరవించావు ప్రతివాడు పురుషుడు సాధించాలని ఎందుకు అంటున్నా ధర్మం ఉంది కనుక ధర్మం తీసేస్తే కామానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తే శత్రువులు వస్తారు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కనుక ధర్మంతో కలిసిన కామం ఈశ్వరస్వరూపమే ధర్మా విరుద్ధో ధర్మమునకు విరుద్ధము కాని కామముగా ప్రతి భూతమునందు ఉన్నాను ఇప్పటివరకు జాగ్రత్తగా విన్నారు కదా కనుక భగవంతుడు ఎలా ఉన్నాడు ప్రతి విభూతి విభూతిగా సారం ఆ వస్తువు యొక్క సారం ఆ వస్తువు యొక్క ఐశ్వర్యం ఐశ్వర్యానికి మరొక పేరు విభూతి సారమన్నా విభూతి అన్నా ఐశ్వర్యమన్నా ఒక్కటే ఇది మనకు తెలిసింది అయితే ఇక్కడి వరకు మనం గమనిస్తున్నది నీటిలో చెప్పచ్చు మీరు గుర్తున్న నీటిలో రుచి సూర్యచంద్రుల్లో కాంతి వేదాల్లో ఓంకారము ఆకాశంలో శబ్దగుణము పురుషుల్లో ప్రయత్నము పృథ్వీలో గంధము అగ్నిలో తేజస్సు సర్వభూతములు ఎందు జీవనము తపస్సుల్లో తపస్సు సనాతనమైన బీజము బుద్ధిమంతుల్లో బుద్ధి తేజోవంతుల్లో తేజస్సు బలవంతుల్లో కామరాగ దోషం లేనటువంటి బలము సర్వభూతముల్లోనూ ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడు కనుక సారములు వస్తువు వస్తువులో సారం వచ్చారు కదా ఇంకోటి చెప్తున్నాడు స్వామి మీరు మర్చిపోతున్నారు అసలు సారం కింద చెప్తున్నాడు గమనించండి రస అహం అహం అహం అని చెప్పడమే కాకుండా తర్వాతి మాటల్లో తపశ్చాస్మి తేజశ్చాస్మి కామోస్మి బుద్ధిమతాం బు బుద్ధిమతాం అస్మి అస్మి అహం అస్మి అంటే మనం కేవలం ఒకసారం వరకు చూసాం కానీ తర్వాత సారం చూడట్లేదే ఇది పట్టుకోమన్నాడు అంటే నీటిలో రసముగా ఉన్నాను రాసుకుంటున్నారు నీటిలో రసముగా ఉన్నాను అంటున్నాడు స్వామివారు అలాగే సూర్యచంద్రుల్లో కాంతిగా ఉన్నాను ఇక్కడ సూర్యచంద్రులు నీరు కనిపిస్తున్న ప్రపంచం రసము కాంతి విభూతి ఉన్నాను అనేవాడు విభుడు అది సారక్కడా ఉన్నాను ఉన్నాను ఉన్నాను మర్చిపోవద్దు ఇక్కడ రెండు మారుతున్నాయి సూర్యుడు కాంతి పక్కకు లాగండి నీరు రుచి ఎందుకంటే కాంతి లేదు కాంతిలో రుచి లేదు రసం నీటిలో ఉంది కానీ కాంతిలో లేదు కాంతి సూర్యుల్లో ఉంది కానీ నీటిలో లేదు ఈ రెండుకి మళ్ళీ పర్టికులర్ అయిపోయాయి అంటే విభూతి వస్తువు కలిసి పెడుతున్నాయి కానీ ఆ విభూతికి వస్తువుకి అహమస్మి అని ఉన్నాడే వాడన్నిట్లో ఒకేలా ఉన్నాడు ఇది గమనించి ఇక్కడ నీటిలో కాంతినై నీటిలో రుచినై ఉన్నాను సూర్యుల్లో కాంతినై ఉన్నాను అనగానే సూర్యుల్లో కాంతి ఈశ్వరుడు నువ్వు వెళ్తున్నావు చూసుకో అక్కడ కానీ దృష్టి ఎవడో వెళ్ళింది ఈశ్వరుడు విప్పు తెలుసుకుంటే ఇదండి ఇక్కడ అహమస్మి కనుక నీటికి రుచిసారం రుచికి అందులో అస్మి అని సద్రూపుడై ఎవడున్నాడు వాడు సారము అసలు సార వస్తేవాడు పట్టిసారు కదా అది తెలుసుకుంటే సంసార సారం అనే మాటతో నమస్కారం చేస్తున్నాను స్వామివారిని అవునా లేదా కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజిగేంద్రహారం సంసార సారం అంటే నీటిలో రుచి ఆయన విభూతి రుచికి ఆధారం ఆయన ఆయనకు లేదు నీరు లేదు ఆయన లేకపోతే రసము లేదు నీరు లేదు ఇది తెలుసుకోండి కానీ చివరికి వాడిపో పెళ్ళిపోవాలి ఇది చూసే తీరు చెప్తున్నాడు అండి తనలో సర్వములు తనలో ఎలా చూడాలో చెప్తున్నాడు ఆడి తర్వాత ఇంతవరకు ఇవన్నీ బాగున్నాయి పరాప్రకృతి అపరాప్రకృతి దాని మాన ఉంటే పర్వాలేదు గుణాలు మూడొచ్చాయి ఇదొకటండి ఇది అపరాలోకి తీసుకెళ్తావా పరాలోకి తీసుకెళ్తావా అంటే అపరాతో కలిసిపోయిన పరాకే వాడికే మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణాలు ఏమిటంటే ఏ చైవ సాత్వికా భావాహ రాజచాస్తామసాశ్చయే మత్త ఏ వేతి తాన్విద్ధి ఇందాక చెప్పిన పరాపరాప్రకృతి మొత్తం కూడాను సాత్విక రాజస్ తామసాల భావాలతో మూడు రూపాలుగా ఉంటుంది ప్రకృతిలో కూడా సాత్విక రాజస్ తామసాలు ఉంటాయండి మనం చూస్తూ కొన్ని పదార్థాలు సాత్విక పదార్థాలు కొన్ని పదార్థాలు రాజస పదార్థాలు ఏది అపరాప్రకృతిలో అంతే కదా ఫలానా తింటే తామసం పలానాది రాజసం పలాన సాత్వికం అపరాప్రకృతులు కనబడుతుంది అలాగే మనోబుద్ధి అహంకారముల్లో కూడా సత్వాల చూస్తమో గుణాలు కనబడుతున్నాయి ఒకటి సాత్విక భావాలున్న మనస్సు ఒకటి రాజసభావాల మనస్సు ఒకటి తామస భావాల మనస్సు కనుక అపరాప్రకృతి నిండా ఉన్నాయి జీవుడు వీడితో కలిసిపోయి ఉన్నాడు ఇక్కడ అందుకు ఆయన ఏం చెప్తున్నా అంటే ప్రపంచంలో దీంట్లో నేనుంటాను దీంట్లో నేనుంటానని చెప్పడం కాదయ్యా ఏవైతే సాత్విక రాజస తామస భావములతో ఏవైతే ఉన్నాయో అవి కూడా నా నుంచే కలుగుతున్నాయి అన్నాడు అంటే ఇవన్నీ ఆయన నుంచి కలిగినప్పుడు వాటిలో ఉన్న సాత్విక రాజస తామస భావాలు కూడా ఆయనవేగా మిరపకాయ కారంగా ఉంది బెల్లం తీయగా ఉంది కనుక మిరపకాయ కారము ఆయనే అది రాజస్యం అంటే రాజస్యం ఆయనే ఇటు తామసం బెల్లంలో తీపి కూడా ఆయనే ఇందాక చెప్పినట్టు ఆయనే అన్నప్పుడు అంటకుండా ఉన్న ఆయన అర్థం చేసుకోవాలి వికారం దానిది ఆయన నిర్వికారుడే కానీ ఆయన లేకపోతే వికారం కూడా తెలియబడట్లేదు మనకి అందుకే అవి కూడా మత్త ఏవేతి తాన్విద్ది అవి కూడా మత్తహ నావలనే కలుగుతున్నాయని తెలుసుకో కానీ నత్వహం తేషు నేను వాటిలో లేనని తెలుసుకో ఎంత చక్కగా చెప్పాడు ఇప్పటివరకు చెప్పిన ప్రతిపదార్థం మనం గమనించి అశ్మిని అశ్మిని అర్థం చేసుకుంటా అహమస్మి అహమస్మి అని చెప్తున్నాడేదో అదొక్కడి బయటికి లాగితే అన్నీ నావల్లనే కలుగుతున్నాయి కానీ నత్వహం తేషు వాటి నేను లేను మరి వాటి గతే ఏమిటి తే మయి అవినాయందున్నాయి వాటి ఎందు నేను లేను అవినాయందున్నాయి ఇంతవరకు మనం జాగ్రత్తగా వినేస్తుంటే ఈ వాక్యం ఆయన చెప్పక్కర్లేదు మనం మీకు చెప్పగలం అర్థమైపోయిందని అర్థం ఇక్కడ కానీ సర్వజగత్తు నా వలననే కలుగుతోంది చెప్పాడు సర్వ జగత్తు నాయందే ఉంది కానీ వాటిలో నేను లేను అంటే అర్థం ఏంటండి మరి వాళ్ళ లేకపోతే ఇవంతా ఎలా మీరు అనొచ్చు అంటే వాటిలో నేను లేను అవినాయం దిన్నాయి అని చెప్పడంలో అర్థం ఏంటంటే వాటికి నేను ఆధారం కానీ నేను వాటికి ఆధారం కాను అది చెప్పడం ఇక్కడ అది మనం మనం చెప్పుకున్నాం ఫ్యాన్ తిరుగుతోంది కరెంటు ఆధారం చేసుకుని కానీ కరెంటు ఫ్యాన్ మీద ఆధారపడలేదు ఫ్యాన్ కరెంటు మీద ఆధారపడింది ప్రపంచ పరమాత్మ మీద ఆధారపడింది కానీ పరమాత్మ ప్రపంచం మీద ఆధారపడలేదు అందుకే నత్వహం అంటే వాటిని ఆధారంగా నేను తీసుకోలేదు నన్ను ఆధారంగా తీసుకుని ఉన్నాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అధిష్టాన చైతన్యం దీని అధిష్టాన దృష్టి అంటారు బయట కనబడుతున్న జగత్తునే చూస్తే ఆరోప దృష్టి అధిష్టానం కనబడుతున్న జగత్తును చూస్తే ఆరోప దృష్టి తనకు ఆధారమైన ఈశ్వరుని చూడడం అధిష్టాన దృష్టి ఇది తెచ్చుకో అధిష్టానం అహమస్మి అని మాత్రమే ఉందండి ఆధారమైన జగత్తంతా కూడా జలము భూతము గా వాటి రసముగా కనబడుతుంది కానీ ఈశ్వరుడు యొక్క శక్తి ఐశ్వర్యము రసముగా కాంతిగా కనబడుతున్న ఈశ్వరుడు నిర్వికారంగానే ఉన్నాడు ఆ అసలును పట్టుకో ఇక్కడ ఎలా చూసేవో ఆయన చెప్పిన జలము అన్నీ ఇక్కడ ఉన్నాయి వాటి సారముగా వాటి విభూతిగా వాటి బలముగా వాటి ఐశ్వర్యం కూడా ఇక్కడే ఉంది వీట మూలమైన ఆత్మగా అయినా అహమస్మ అహమస్మ అంటే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ దీన్ని ఎలా చూడాలి అంటే ఈ చేత్తో పట్టుకున్నానండి అన్నావు ఈ కంటితో చూశానండి ఎవరు నేను ఒక్కొక్కటి కలుపుకో నేను చూశానండి నేను విన్నానండి అన్నీ కలుస్తాను కానీ చూసింది ఏదో దానితో వినలేదు విన్నదేదో దానితో చూడలేదు దేనికి అది వేరు వేరే కానీ అన్నీ కలిపి మళ్ళీ నేను అని అంటున్నామంటే నేనని ఒక వస్తువు ఉంది అది దాన్ని ఎందుకు ఆధారపడినయి కానీ నువ్వు వీటితో కలిపి నేను చూస్తున్నావు కానీ చూస్తున్నాను వింటున్నానులో నేనున్నాను అన్నది మర్చిపోకు ఆ ఉన్నాను అనేటువంటి దానిలో ఉండడం స్ఫురించడం రెండున్నాయి అదే సత్తా స్ఫురత అని చెప్పబడుతున్నాయి ఇక్కడ సత్యద్రూపము ఆ సత్యద్రూపమే అయితే సత్యదానందం సత్యదానందాన్ని హిందువుగా పుట్టినవాడు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాడు అదేమిటో ఇప్పుడు ఆలోచించు సత్తు చిత్తు అది ఒక్కటి తెలుసుకుంటే అఖండానందం ఎందుకంటే పరిమితి అఖండానందం కాదు సచ్యత్తే కనుక సచిత్ అంటే చాలు ఆనందం వేరే చెప్పక్కర్లేదు కానీ సచ్యూపం సత్యద్రూపం ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఏకరు మనం యోగమాసంలో కూడా చెప్పాం ఎంత మూడేళ్ల క్రితం అది ఇప్పుడు గుర్తా మళ్ళీ ఇప్పుడు వచ్చేవాడు అదిగా చెప్పడం గ్యారంటీ గుర్తుండడమో గుర్తుండుకపోవడమో అనేది ఎవరికి వారికి తెలియాలి మొత్తానికి మత్త ఏవేతి తాన్విద్ధి నత్వహంతేషు తేమీ ఇది ఎలాంటిదయ్యా అంటే మన ఆధారాన్ని చూడట్లేదండి ఆధేయాన్ని చూస్తున్నాం ఆధేయం అంటే ఆధారపడినది ఆధారం అంటే దానికి ఏది మూలంగా ఉన్నదో అది ఒక ఆయన రూపాయలు చూపించి మీకేం కనబడుతోందని అడిగాడండి అడిగితే రెండు వేల రూపాయల నోట్ అన్నారు అదే కనబడుతుంది పట్టుకుని చెయ్యి కూడా కనబడుతుంది మనకి కానీ మన దృష్టి రెండు వేల మీద ఉంది కనుక రెండు వేలు అంటున్నాం కానీ దాన్ని పట్టుకుని చెయ్యిని చూడట్లేదు ఇక్కడ అలాగే ప్రపంచంలో రెండు ఆకర్షిస్తున్న ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ దాన్ని పట్టుకున్న పరమేశ్వరుడు హస్తాన్ని చూడట్లేదు అది అధిష్టాన దృష్టి చేతిని చూడట్లేదు నోటుని చూస్తున్నాం అధిష్టానమైన ఈశ్వరుని చూడట్లేదు ప్రపంచాన్ని చూస్తున్నాం ఇది గమనించుకోవాల్సిన అంశం త్రిభిర్గుణమయ్యేర్భావయ్యే భి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతీ మామిభ్య పరమవ్యయం చిక్కొచ్చింది ఏమిటంటే రసముగా విభూతిగా నేనున్నాను నేను ఉండడం వల్ల దాని గునికి కనబడుతుంది ఆ ఉనికిగా విభూతిగా ఉన్నది నేను ఇలా తెలుస్తున్నా కనబడుతూ ఉన్నా ఎవడు నన్ను తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఈ గుణముల గురించి చెప్పండి చేసావా ఈ గుణములతో మనస్సు తాదాత్యం చెందిపోయి సత్వర్జస్తమో గుణాలతో తాదాత్యం చెందిపోయి ఆ గుణాలతో ఏర్పడ్డ పదార్థాలతోనే అనుబంధం ఏర్పరచుకుని అధిష్టానమే నన్ను తెలుసుకోలేకపోతున్నాయి త్రిభుర్గుణమమయైర్భావై ఏభి సర్వమిదం జగత్మోహితం నాభిజానా మా మేభ్య పరమవ్యయం ఈ మూడు గుణాలతో ఏర్పడిన పదార్థాలన్నిటితోని తాదాత్మ్యం చెందడం వల్లనూ ఏభ్య పరం వీటన్నిటికీ అతీతుణ్ణైన మాం నన్ను అవ్యయుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే భవనం కనబడుతుంది పునాది కనిపించట్లేదు ప్రపంచం కనబడుతుంది పరమాత్మ కనిపించట్లేదు చెట్టు కనబడుతుంది వేరు కనిపించట్లేదు జగత్తు కనబడుతుంది ఈశ్వరుడు కనిపించట్లేదు కానీ వేరు రసమే వృక్షమంతా ఈశ్వరుడి విభూతే విశ్వమంతా ఇది గమనించి విభూని విభూతిని కలిపి ప్రయత్నం చేయాలి అది చెయ్యక విభూని మర్చిపోతున్నాం ఈశ్వరుని నువ్వు గుర్తుపెట్టుకుంటేనే ఈశ్వరు విభూతులు ప్రపంచమని తెలుస్తుంది ఈ విభూతులు ఎవడవో వాడు ఈశ్వరుడిని తెలుస్తుంది ఈ రెండు చెయ్యకపోవడం వల్ల ఈ పదార్థములతోనే కూడిన జగత్తుతో నిండిపోవడం వల్ల మోహితం మోహితుడవుతున్నాడు మోహితం అంటే అర్థం సత్యాన్ని తెలుసుకోలేకపోవడం ఎందు ఎందువల్లంటే వీటికి అతీతుణ్ణి నేను ఏ పరం ఏ అంటే ఈ మూడు గుణాలతో ఏర్పడిన వస్తు కంటే మూడు గుణముల కంటే నేను అతీతుణ్ణి అయితే సత్వరజస్తమో గుణాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సృష్టిలో దేశకాల వస్తువులను మూడు ఉంటాయి తెలుసా మనం మామూలు సైంటిఫిక్ అప్రోచే దేశ కాల వస్తు దేశం అంటే కంట్రీ కాదు స్పేస్ స్పేస్ టైం అండ్ ఆబ్జెక్ట్స్ అంతే కదా దేశ కాల వస్తువు ఈ మూడు తప్ప మరొకట్లేదు ఈ దేశం సత్వగుణం కాలం రజోగుణం వస్తువు తమోగుణం సత్వరజస్తమో గుణాలు చూడండి ఇక్కడ ప్రతీది సత్వరజస్తమో గుణాలతో ఎలా ఉంటుందో చూడాలి దేశ కాల వస్తు ఈ మూడింటి వల్లే లిమిటేషన్స్ ఏర్పరచుకుంటున్నాం దేశం లిమిటేషన్ కాలం లిమిటేషన్ వస్తువు లిమిటేషన్ కదా లిమిటేషన్ దేనికి సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడిన లిమిటేషన్ ఈశ్వరుడు గుణాతీతుడుగా మూడింటి వ్యాపించాడు అని గుణాతీతుడు దేశకాల పరిచ్ఛిన్న అక్కడ ఇదే దేశకాలములు అందరికీ తెలుసు అపరిచ్ఛిన్నంగా ఉన్నది తెలియట్లేదు ఎందుకంటూ దేశకాలముల దృష్టి తెలుసు చూస్తున్నాం కానీ అపరిచ్ఛిన్న దృష్టి లేదు ఇక్కడ కనుక పరమాత్మ ఎందున్న జగత్తుని చూస్తున్నాం కానీ జగత్తు ఎందున్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం ఆధారంగా ఆయన ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నాం అందుకే దేశ కాల వస్తు సత్వ రజస్తమో గుణాలు మనలో మనస్సు ఏదైతుందో అది సత్వగుణం ప్రాణం రజోగుణం దేహం తమోగుణం చూడండి కదా అందుకే దేహ దృష్టి ఉంటే అసలు ఏమీ తెలియదు ప్రాణదృష్టి ఉంటే అదొక రకం అందువల్ల కదలికుంది కనుక మనస్సు కొంచెం తెలుసుకునేది కష్టపడితే తెలుసుకునేది మనస్సే కదా అందుకే సత్వగుణం కానీ మనస్సు సత్వగుణం ప్రాణం రజోగుణం దేహం తమోగుణం అన్ని మూడే తెలుసుకోవడానికి జాగ్రత్త సత్వగుణం మేలుకునుంటాం కనుక అదేవిధంగా రజోగుణం సుషుప్ స్వప్నం తమోగుణం సుషుప్తి ప్రతి చోట మూడు మూడు ప్రపంచమంతా మూడుతోనే ఉంటుందండి అలాగే ప్రపంచంలో నీకు మూడే నామం క్రియ రూపం నామం రూపం క్రియ ఈ మూడు కనబడుతుంటాయి నామం సత్వగుణం క్రియ రజోగుణం రూపం తమోగుణం ఇలా ప్రతిది మూడు మూడు ఈ మూడు మూడు పదార్థాలు నీకు కనబడంతో ఈ మూడింటితో కూడినవి వీడితో తరిగిన తాదాత్మ్యం వల్ల వీటికి అతీతుని తెలుసుకోలేకపోతున్నాం అందుకే స్వామి ఏం చెప్పాడంటే ఏభ్యహా పరం అవ్యయం త్రిగుణములకు అతీతుడనై అవ్యయుడను అంటే శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఎందువల్ల అంటే త్రిభిర్గుణమయైర్భావై మోహితం ఈ మూడు గుణముల వలన కలిగిన పదార్థాల చేత మోహితులైపోయి అన్నారు అంతే కదా ఈ మూడు గుణముల కలిగిన వల్ల పదార్థాల వల్ల వచ్చే భావములు కూడా భావం అనేదాన్ని పదార్థం అర్థము భావాలు ఈ మూడు గుణముల వల్ల కలిగే భావాలతో ఐడెంటిఫై అయిపోతున్నాం కనుకనే ఆయన చూడలేకపోతున్నాం ఈ భావాల నుంచి బయటికి రావాలి రావడం అంత ఆ మూడు గుణముల వల్ల కలిగిన భావాలు ఏంటంటే రాగద్వేష మోహాది ప్రకారై భావై పదార్థై అన్నారు భగవత్వాలు వారి ఇక్కడ ఈ మూడు గుణముల వల్లనే రాగద్వేష మోహాదులన్నీ కలుగుతున్నాయి కనుకనే పరాప్రకృతి అయిన జీవుడు అపరాప్రకృతిని తాదాప్త్యం చెందుకుంటూ ఈ గుణములతో వీటితో తాదాప్త్యం చెందుతూ ఈ గుణమయ్యే ప్రపంచంలోనే తిరుగుతున్నాడు కానీ వీడికి వాటికి కూడా ఆధారమవుతూ వీటన్నిటికి అంటకుండా నన్ను చూడలేకపోతున్నాడు ఎవరు ప్రపంచమంతా తెలుసుకోలేని వాళ్ళ సంఖ్యే ఎక్కువ ఇది తెలుసుకోండి ఇక్కడ నాకు ఇవాళ అర్థం కాలేదంటే బాధపడక్కర్లే వాళ్ళ నెంబరే ఎక్కువ అన్నాడు భగవానుడు చాలా ఎక్కువయ్యా ఎందుకంటే ఈ త్రిభిర్గుణమయై అని చెప్పిన ఈ గుణములు ఈ మూడు గుణములు కలిపితే మాయా అనాలి ఈ మూడు గుణములు యోగము చెందిన మాయగనక యోగ మాయా అని అంటే వాటిని ఇది యాక్టివేట్ అవ్వడానికి కూడా కారణం నేనే ఎందుకంటే మీరేం చేస్తారంటే అసలు ఇప్పుడు చిక్కంతా వచ్చి అసలు అపరాప్రకృతికి కాదు పరాప్రకృతికి కాదు ఇది మాయగా పట్టుకుంది త్రిగుణాలకు వచ్చేసాయి ఇక్కడ ఈ త్రిగుణములు నా ఉంటాయి త్రిగుణాలకు అధీనంలో జీవులు ఉంటారు అది బాధ ఇటు మనం అటువాడు వచ్చింది త్రిగుణాలకు ఆవల ఆయన త్రిగుణాలకి ఏవలి మనం ఈ త్రిగుణాలు మధ్యలో ఉన్నాయి దీనికి త్రిగుణాలు కలిపితే మాయ మధ్యలో ఏముంది తెర ఉంది తెరకట్ట ఆయన ఉన్నాడు ఇవన్నీ తెలుసుకోవడానికి భగవద్ ఉపచారాల తెర మళ్ళీ తీస్తూ ఉంటారు ఇక్కడ ఈ తెర మనకి ఆయన గడ్డు అందుకే అన్నాడు మహానుభావుడు తెరతీయగ రాదా లోని తెరతీయగ రాదా అన్నాడు ఇక్కడ పైగా అవతలవాడు కనిపించట్లేదు కనుక ఇదే సత్యం అనుకుంటున్నా అదొకటి బాధ అలాంటిదంటే పరచబడిన వల కూడా ఆకర్షణీయంగా కనబడి చిక్కుకున్నట్టు అయిపోయింది దీనిలో తగులుకుని వా గురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి నున్నది వేగమనీ మతమనుసరింపక త్యాగరాజనుత మదమత్సరమను తెరతీయగ రాద అన్నాడు ఈ తెర ఉందండి మధ్యలో ఇక్కడ మాయా అది దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా గట్టిగా చెప్పాడు ఇప్పటి మూడింటితో కూడిన పదార్థముల చేత మోహితులైపోయి వీటికి అతీతుడనే ఉన్న నన్ను తెలుసుకోలేకపోతున్నారు కానీ భగవంతుడు లక్షణం ఏమిటి త్రిగుణాతీతుడు మన లక్షణం ఏమిటి మోహితం అవడం ఈ మోహితం అయిన స్థితి నుంచి ఈశ్వరుని తెలుసుకుంటే మోక్షం అని దానికి వెళుతున్నాం మరొకటి కాదు ఇక్కడ అయితే ఇప్పుడు భగవాను ఏం చెప్తున్నా అంటే నాయన దీని నుంచి దాటడం మహాకష్టం దురత్యయ దురత్యయ అనే మాటకి అధిగమించడం సాధ్యం కాదు దాన్ని దాటడం మహాకష్టం దాన్ని దురత్య అని చెప్పేశాడు పైకి దురత్యయ అంటే దాటడం కష్టం కష్టం అనే మాటకి దాటడం కష్టం అంటే కష్టపడితే దాటచ్చు మాట ఉన్నది ఇక్కడ కష్టపడితే దాటచ్చు లేకపోతే చెప్పడం ఎందుకు కనుక మాయను ఎవ్వరూ దాటలేరు తెరుచుకోండి బ్రహ్మదేవుడు కూడా దాటలేడు పిప్పీల కాదు బ్రహ్మ పర్యంతం మాయ వ్యాపించుంటుంది పరమేశ్వరుడు మాయకి అధీనంగా మాయను అధీనం చేసుకుని జీవుల్ని మాయాధీనంగా నడుపుతూ ఉంటాడు ఇక్కడ కనుక ఎవడి చేతిలో వల ఉందో వాడిని పట్టుకోవాలి అందుకని వలను తొలగించుకుని నువ్వు ప్రయత్నిస్తావు ఇటు తాడు తెంపుతా అటు తాడు చుట్టుకుంటుంది అందుకే ఎవడు విసురుడు వాడిని పట్టుకో మాయ వల విసరితివి మహిమగల జాలరి జాలరి వాడిని మర్చిపోకు పట్టువాళ్ళలో ఉంది కానీ ఎవడి చేతిలో పట్టుందో వాడిని పిల్ల పట్టుకోవాలండి ఇక్కడ అందుకే స్వామి మనకి దీనికి గొప్ప అభయం ఇచ్చేశాడు మమ మాయ అది ఇక్కడ నువ్వు ఈశ్వరుడు వాడు అయిపోయాక ఆయన మా నిన్నేం చేస్తుంది అవునా లేదా ఒక ఇంటికి వెళ్ళాం అక్కడ కుక్క రస్తుంది వాడింటి గేటు దగ్గర నీకు ముచ్చమట్లో పోసేసాయి అప్పుడు వెంటనే కుక్క పక్కకు తప్పుకో కుక్క పక్కకు తప్పుకో అనవు ఆ లోపల మీ ఎవరి వాడి కోసం వెళ్ళవు వాడి పేరు పిలుస్తావు ఎలాంటి రామారావు గారు మీ కుక్క మీదకు వచ్చేస్తుంది నేను నువ్వా కుక్కను కంట్రోల్ చేయాలో కుక్క పక్కకు తప్పుకో ఇంకా మీదకు వస్తుంది రామారావు గారు కంట్రోల్ చేయండిని ఎందుకంటే రామారావు కనిపించట్లేదు కుక్క కనిపించుతుంది కనుక రామారావు అయిన ఈశ్వరుడు కనిపించట్లేదు మాయైన కుక్క కనుబడితే ఈశ్వరారు పిలువు ఆయన కుక్కను వెనక్కిగుతాడు అందుకే మామేవయ్యే ప్రపంచంతే మమగనక మా అన్నాడు ఇక్కడ నన్నెవడు మమ మాయ అది కొంచెం అభిమిత్య నా మాయ కాబట్టి ఆయన మాయగనుక ఆయన పట్టుకోవచ్చు మమ్మ మాయా అంటే నా మాయ అనడంలో కూడాను జాలరి వేరు వల వేరు జాలరి వలకాడు ఆయన చేతిలో ఉంది గ్రిప్ ఉంది అంతే ఇక్కడ అందుకే ఆయన ఎప్పుడు మాయ కంటాడు మా ఆయన పట్టుకుంటాడు ఇక్కడ కానీ మాయకి లొంగిపోతే జీవుడు మాయను లొంగ తీసుకుంటే ఈశ్వరుడు ఇది తెలుసుకో ఇక్కడ కాబడు దీన్ని దాటిపోతాడు వాడు ఈశ్వరుడితో ఐక్యం అయిపోతున్నాడు ఆయన్ని మనల్ని వేరు చేసేది అదే కదండి అపరాప్రకృతి తాదాత్యం ఏర్పడడం వల్ల వీడు పరాప్రకృతి అని చెప్పబడుతున్నాడు ఈ రెండు అతీతమైన ఈశ్వరుడిని పట్టుకుంటే అపరాకృతి పోయింది వాడికి ఇంకేముంది వాడు ఈశ్వరుడితో ఐక్యం ఇది తెలుసుకో ఇక్కడ అయితే ఇక్కడ రెండు పనులు ఉన్నాయి నువ్వు వాడిలాగే డ్రెస్ వేసుకుని వాడిలాగే వేషం వేసుకుంటే కుక్కని చేయదు వాడినే పిలిస్తే ఏమీ చేయదు అందుకే నువ్వు బ్రహ్మముగా మారితే మా ఏమీ చేయదు లేదా బ్రహ్మమును శరణి వేడినా మా ఏమీ చేయదు అని అంటే నువ్వు సచిదానంద స్వరూపుడుగా కనబడ్డా మా ఏమి చేయలేదు అందుకే నువ్వు సచిదానందరూపుడు విచారణ తవ్వగలిగితే మాయ నిన్నేమీ చేయలేదు భక్తుడిగా ఆయన్నే ఆశ్రయిస్తే మాయ నిన్నేమీ చేయలేదు రెండు విధాలుగా కూడా అయితే ఈ మాయకు పేరు చెప్పాడు దైవి మమ గుణి దురత్యయ ఎన్ని లక్షణాలు నాలుగు జాగా వీటినే విచారణ చేయాలండి దైవి అని ఎందుకన్నా అంటే అది దైవ సంబంధమైనది అలౌకికమైనది అని అర్థం ఆ దేవుడెవరు దేవుడికి సంబంధించిన దైవం దేవుడెవరు ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వభూతములు ఎందు ప్రకాశమానమై అవుడున్నాడు వాడు వాడిది ఏకో దేవ నీ సబ్జెక్ట్ కాదు కుక్క యజమానిగా అధీనంగా నీకు కాదు మీద పడితే కరుస్తుంది ఏకో దేవ అది దైవీ ఏషా ఈ ఈ అని చెప్పడంలో అర్థం ఏంటంటే నీకు ఈ అని చెప్తే దగ్గరది కనబడేది మాయగనుక ఇ అని చూపించారండి ఏషా అది గుణమయీ మమా నాది దురత్యయ దాటలేవు అంటే మొదటి వాక్యాలను భయపెట్టేశాడు దైవమైనటువంటి నాదైనటువంటి దురత్యయా గుణమయీ మాయా ఈ మాయని దాటలేవు వెంటనే అభిమిస్తారండి మామేవయే ప్రపద్యంతే మాయామెతాం తరంతితే నన్నెవరు ఆశ్రయిస్తున్నారో వారి మాయ నుంచి దాటిపోతున్నారు కనుక ఆలస్యం ప్రపంచంతే ఆయన ఆశ్రయించు అన్నాడు ఆశ్రయించడం అంటే పట్టుకో నిన్ అదే మయ్యాసక్తమనాశ్రయ ఈశ్వరుణ్ణి ఆశ్రయించు ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అంటే తచ్చింతనం తత్కథనం ఇవే ఆయన్నే చి ఆయన్నే ఆశ్రయిస్తూ ఆయన్నే మననం చేస్తూ ఆయన యొక్క దివ్య విగ్రహము దివ్య రూపము నామము ఇది సగుణంగా అంటే కానీ అందులో అలా ఉన్నానని చెప్పట్లేదు ఇంతవరకు తను రూపవర్ణన చేశాడా వీటన్నిటినీ చేతిలో పెట్టుకున్న వాడిని ఉన్నాను అంటే సర్వవ్యాపకమే నిరాకారమే నిర్గుణమే ప్రతివాడిలో సత్యద్రూపముగా ఉన్న నన్ను పట్టుకుంటే అన్నాడు ఇక్కడ అంటే సత్యద్రూపుడినైనా నన్ను పట్టుకుంటే అంటే పట్టుకోవడం అంటే అర్థం దానినే చింతన చేయడం దానినే భావించడం అది నేనని తెలుసుకోవడం కనుక ఈశ్వరుడు నాలో ఉన్నాడని దగ్గర నుంచి నేనై ఉన్నాడు దాకా వెళ్ళాలి ఆయన కానీ పట్టుకున్నాం అనుకో చేయలేదు మాయామెహాంతరంతితే వాడు దాటిపోతాడన్నాడు నన్ను పట్టుకున్నవాడు వాడు దాటిపోతాడు నేను దాటిస్తాను అనక్కర్లేదు నన్ను పట్టుకుంటే దాటిపోతాడు అంతే కదా సూర్యుడివైపు తిరిగితే ఆయన లైట్ వెలిగిస్తాడు అని చెప్పక్కర్లేదు సూర్యుడు వైపు తిరిగితేనే లైటు పరమాత్మని పట్టుకుంటేనే మాయ దాటిసావు ఇక్కడ తెలుసుకో మాయామెతాంతరంతితే అది దాటిసాక నువ్వు ప్రపంచంలోనే నీకేం పర్వాలేదు అప్పుడు ప్రపంచంలో ఆయన తప్ప వరకుడు కనబడ్డాడు నీకు ఇవ్వడా ఎందుకంటే త్రిభిర్ గుణమై ఆయన పదము పదార్థాలు ఇంకా మమైకం పోయింది ఉన్నదంతా ఈశ్వరుడే తెలిసాక ఆ పదార్థాలు నేను మోహింపజేయలేవు అని ఎవడైతే పరమాత్మను ఆశ్రయించి ప్రపంచంలో తిరుగుతాడో వాడు ఏ పని చేసినా వాడికి అది బంధించదు అందుకే ఈశ్వరుడైన కృష్ణుని పట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తే యుద్ధం యజ్ఞమైపోయింది అర్జునుడి యుద్ధం యజ్ఞమైంది ఎందువల్ల ఈశ్వరాశ్రయం వల్ల దక్ష ప్రజాపతి యజ్ఞం యుద్ధమైపోయింది ఎందువల్ల ఈశ్వరుని అవమానించడం వాళ్ళు తెలుసుకో ఇక్కడ యజ్ఞం యుద్ధమైపోతుంది ఈశ్వరుని మర్చితే ఈశ్వరుని అవజ్ఞ చేస్తే యుద్ధం యజ్ఞమైపోతుంది ఈశ్వరుని ఆశ్రయిస్తే ఇది తెలుసుకో ఇక్కడ అందుకే ఏ కర్మ చేసినా ఆ పరమేశ్వరుని ఎప్పుడు మర్చిపోకు ప్రపంచంలో ఆ మర్చిపోక ఉండడం కోసం ఎంత ప్రాక్టీస్ చేయాలంటే నీటిలో రుచి సూర్యుని వెలుగు నువ్వు తిరుగుతున్న ప్రపంచంలోనే సార వవస్తువు ఆయన తెలుసుకుంటూ ఉంటే దాని కింద కలుగుతాం అంతే కదా ముందు ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్నవాడు దీన్ని చూడవచ్చు కానీ సారవస్తవను గ్రహించే సారానికి సారమైన వాడిని చూడొచ్చు ఆయన అన్నిటికీ సారం ఆయన మించిన సారం మొరకట్లేదు అయితే ఇంత భగవాను సులభంగా చెప్పాడు కదా మళ్ళీ ముందు మాట చెప్పాడు అందరూ తెలుసుకోలేరు అన్నాడు అసలు అందరూ ప్రయత్నించరు ప్రయత్నించే వాళ్ళల్లో కూడా తెలుసుకునేవాళ్ళు తక్కువ అసలు ఎందుకంటే అందరూ ప్రయత్నించరు ప్రయత్నించే వాళ్ళల్లో కొందరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అయితే ప్రయత్నించేవాడిని కూడా భగవంతుడు వెన్ను చరిచాడు సిద్ధాహ అంటే ప్రయత్నించేవాడు ఎప్పటికైనా పొందుతాడు అక్కడ హామీ ఇచ్చేసాడు భగవానుడు అందుకే ఏమాత్రం ఎఫర్ట్ నువ్వు పుటప్ చేయి ఎప్పటికైనా తప్పకుండా నువ్వు పొందుతావు అభయం ఇచ్చేసాడు స్వామివారి ఇక్కడ కానీ కొందరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు లోకంలో ఇంతమంది ఉన్నారండి వస్తున్నారా రారు రారు అదే చెప్పాడు ఎందుకు రారు అంటే ఇక్కడి నుంచి భగవానుడు లోకంలో జీవులు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్తున్నాడు నేనందరికీ ఆశ్రయమైన నన్ను ఆశ్రయమని తెలుసుకునేవాళ్ళు కొందరే ఈ వాక్యం అలాగే తెలుసుకోండి నేనందరికీ ఆశ్రయమేనా నన్ను ఆశ్రయమని తెలుసుకునేవారు కొందరు నరులందరికీ అయిన నారాయణుడు కానీ నరులందరూ నారాయణుని అయిన అనుకుంటున్నారా ఇది తెలుసుకోవాలి ఇక్కడ నారాయణ అంటే ఇదే అర్థం ఇక్కడ అందుకే నామంతో నారాయణ అంటే విష్ణువు శివ అంటే వేరేవాడు ఇలా అనుకుంటున్నావు అర్థం తెలిస్తే ఏకమే నరులకు అయినో అయినా కానీ నరులందరూ అయినాను అయినో అనుకుంటున్నారా ముక్తానాం పరమాగతికి ముక్తజీవులకి ఆయనే గతి అన్నారు అంటే కాని వారికి కాడా పాప వాళ్ళకి గతే కానీ ముక్తజీవులు ఆయనే గతి అని తెలుసుకుంటున్నారు అది లేని వాళ్ళు ఆయన మర్చిపోవడం వల్ల దుఃఖాల్లో తిరుగుతున్నారు ఇక్కడ అందుకు భగవానుడు చెప్తున్నాడు లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారు చెప్తున్నాడు ఇందులో ఏ కేటగిరీలో మనం ఉన్నాం ఏ కేటగిరీలోకి వెళ్ళాలి అనేది ఆలోచించాలి ముందు ఏ కేటగిరీ చెప్తున్నాడు చూడండి ఇటువంటి నన్ను అందరూ తెలుసుకోలేరు నమాం దుష్కృతినో మూఢా ప్రపజ్యంతే నరాధమా మయాపహృత జ్ఞాన మయా మాయయాపహృత జ్ఞాన అసురం భావమాశ్రితా నన్ను ఎవరు తెలుసుకోలేరు అంటే దుష్కృతిన ఎవరు పాపాత్మలో వారు తెలుసుకోలేరు అంటే పాపాచరణ కలవారు అన్నాడు ఇక్కడ పాపాచరణ కలవారట అంటే వాళ్ళకి పాపాచరణ స్వభావం ఇది ఎలాంటిదంటే పాపాచరణం చేయడం వల్ల మళ్ళీ పాపాచరణం చేస్తాం ఒక్కడొక అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతారు చూడండి ఇక్కడ ఒక పాప సంస్కారం ఒక పాపాన్ని చేస్తుంది అది ఇంకా వంద పాపాలు చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పాపాలతో బతికేస్తూ అది కర్మయోగం అనుకునే కర్మ కొందరు ఉంది అది దౌర్భాగ్యం అబద్ధాలు ఆడుతారు అన్నీ చేస్తారు నేను చాలా గొప్పవాడిని అంటాడు అవుతుందండి ఇక్కడ అబద్ధము ఈశ్వరుడు ఒక దగ్గర ఉండరు ఎందుకంటే సత్యం ఆయన స్వరూపం నువ్వు అసత్యంతో బతికితే సత్యనారాయణ ఎక్కడ కనబడతారు ఇక్కడ అందుకే దుష్కృతి నహా దుష్కృతినహ పాపపు పనులు చేయడం అలవాటైపోయినటువంటి వాళ్ళు అలాగే మూఢాహ మూఢులు నరాధమాహ నరుల్లో అధములు ఆసురం భావమాశ్రిత రాక్షసభావాన్ని అసురభావాలను ఆశ్రయించిన వాళ్ళు ఇవి తెలియాలంటే పదహార అధ్యయన డిటీగా చెప్తాడు మనం ఎవరి లైన్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు అసురభావాలను ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళెప్పుడు అసురభావాలు ఆశ్రయిస్తారు అసురభావాలంటే హింస రాగం ద్వేషం ఇవన్నీ అసురభావాలండి ఈ అసలు భావాలను ఆశ్రయించే వాళ్ళు దుష్కృతులు మూఢులు నరాధములు ఎంతమంది ఉన్నారా ఎంతమంది అంతమంది కనబడుతూ ఉంటారు వారికి వీళ్ళ సంఖ్య ఎక్కువ ఎందువల్ల వీళ్ళ అన్నారంటే మాయయా అపహృత జ్ఞానా అసలు చిక్కంత మాయయా మాయా అంటే త్రిగుణాత్మకం సత్వరజస్తమో గుణ భావాలు సత్వరజస్తమో గుణ పదార్థాలు ఈ రెండిటితో ఏకత్వం వల్ల ఏర్పడుతున్నాయి కదా అందులో ఈ మాయ బాగా ఎవరి మీద పనిచేస్తుంది అంటే రజోగుణ తమో గుణాల్లో మాయ భయంకరంగా ఉంటుందండి అంటే అసలు తెలియని గీతం అంటే తమస్సు బాగా ఉంటే అసలు భగవంతుడు ఉన్నాడన్న ఊహ కూడా లేకుండా అసలు ఊహించాలని కూడా అనిపించకుండా ఎంతమంది లేరండి ఒక ఆయన గుడికొస్తాడు ఏదో పని మీద ఏ పని మీద గుళ్ళో ఎలక్ట్రిక్ పనో మరి ఏదో చేయడానికి వస్తాడు పెట్టి వెళ్ళిపోతాడు అంత ఎక్కడికో అంత ఎందుకు ఇంతమంది జ్ఞానం పొందుతూ ఉన్నటువంటి గీత దగ్గరికి వచ్చి ఒక ఎలక్ట్రిక్ పనివాడో ఒక మైక్ పనివాడో ఎవడైనా వచ్చాయనుకోండి పెట్టివాడు ఎక్కడికో పోతాడు నాకు ఇది అక్కర్లేదు వాడికి మరి అదే వింటే ఇక్కడ ఆనందిస్తున్నాడే వాడే మనిషి కదా వాడు ఎందుకు వినడు నాకు అక్కర్లేదు అనుకున్నాడు దేనివల్ల మూఢాహా వాడు మూఢుడు అంటే వాడికి దుందనీ తెలియదు కావాలని తెలియదు వాళ్ళ మూఢులంటే దుష్కృతులు పాపాచరణ స్వభావం కలిగిన వారు నరాధములు అంటే పశువుతో తేడా వాళ్ళు పుట్టం తిన్నాం చత్యం బతుకుతున్నాం అంతే ఎందుకు పుట్టావు తినడానికి తర్వాత ఏం చేస్తా చేస్తాం అంతేగా ఇంకేమో జీవితం అన్నాడు ఒక ఆయనంతే ఎంత సింపుల్ వాడికి మీరు ఏం చెప్తారు చెప్పండి వాడు నరాధమా అంటే నలుగురు కేటగిరీస్గా విభగిస్తున్నాం కానీ నలుగురు కలిపి ఒకటిగా చెప్పుకోవచ్చు కానీ ఒకడు దుష్కృతులు కొందరు మూఢులు అంటే వాడు పాపాచరణ కలవాడు ఒకడైతే మూఢత్వం కలవాడు ఒకడయ్యాడు నరాధముడు కొంతమంది అంటే కేవలం పశుప్రాయ జన్మ వాడు నరాధముడు ఇక నాలుగో వాడు హింసాత్మక స్వభావంతో లోక కంటకులుగా మారేవారు ఆసురం భవమాశ్రిత రాక్షసుల పని లోక కంటకత్వం వాళ్ళు ఎందువల్లంటే మాయ అపహృత జ్ఞాన ఆ మాయలో ఉన్న గుణాలు రెండు గట్టిగా పట్టిసేవాడిని రెండు గట్టిగా పట్టే అందరికీ మూడు గుణాలే ఉంటాయండి కానీ వాడు గట్టిగా పట్టిన రెండు ఏమిటవి రజగుణం తమోగుణు అవి రాజస తామస భావాలు బాగా ఆక్రమించిపోయాయి తామసభావం వల్ల మూఢత్వము నరాధమత్వం వస్తుంది చూడండి మూఢాహ నరాధమాహ తామసభావం వల్ల దుష్కృతి న ఆసురం భావమాశ్రిత రాజసభావం వల్ల మరి రెండు కలిసి ఉంటే అటువంటి వాడు నమాం ప్రపద్యంతే వాడు నన్ను ఆశ్రయించలేడు ఇది తెలుసుకో మరి సత్వగుణం ఉంటుందే వాళ్ళు పట్టుకోగలరు ఈ సత్వగుణం ఉన్న వాళ్ళల్లో మళ్ళీ నలుగురిని విభాగం చేశాడు ఇక్కడ ఇంతవరకు రాజస్థామ స్వభావాలు ఉన్నవాళ్ళు నాలుగురు వీళ్ళు ఈశ్వరుడు వైపే చూడరు దానికోసం ప్రయత్నించరు ఈ కేటగిరీలో ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉంటారు ఆ మాటకు వస్తే భగవంతుడు వైపు ఉన్నామనుకునే వాళ్ళలో కూడా చాలామంది ఉంటారండి అప్పుడప్పుడు భగవంతుని వైపు వెళుతుంటారు కనుక ఇందులో ఉన్నవాడు ఎప్పుడు ఆయన పట్టుకోలేడు ప్రపంచంతోంటే పట్టుకోవడం ప్రపత్తి శరణాగతి మాట్లని మీరు అన్నప్పటికీ కాదని నేను అన్నగాని భగవంతుని పట్టుకునే బుద్ధి భగవంతుని వైపు తిప్పే బుద్ధి వీళ్ళకెప్పుడు రాదు వీళ్ళ పని ఇంకా నరకాదు తతోయాంత్యధమాగతి అంటాడు అధమగతులకు వెళ్ళిపోవడం తప్ప మరొకటి పని లేదు వీడికి సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు ఏ సత్వగుణం వచ్చినా వాళ్ళు నలుగురుగా ఉంటారు ఇక్కడ వీళ్ళందరికీ కలిపి దుష్కృతి నహా అని పదం పడిస్తే తర్వాత చెప్పే నలుగురికి కలిపి మరొక పదం పడేశాడు సుకృతి నహా ఇక్కడ సుకృతులు అంటే దుష్కృత్యం వల్లనే మూఢత్వం అసురత్వం పెరుగుతాయండి సుకృతులు అయితే భగవంతుడిని ఆశ్రయించే బుద్ధి పుడుతుంది కనుక ప్ర పరమాత్మను ఆశ్రయించే బుద్ధి భజంతే పరమాత్మని భజించాలనే బుద్ధి పుట్టే సుకృతులు నాలుగు రకాలుగా ఉంటున్నారు ఉంటున్నారు నలుగురికి కలిసి సుకృతులని పేరు పెట్టాడు భగవానుడు అంటే పుణ్యం చేసిన వారు అంటే పుణ్యముల వల్ల పవిత్రమైన వారు పుణ్యమంటే ఎప్పుడు కూడా ఒక పదం గుర్తుపెట్టుకోండి పవిత్రము చేయు కర్మ మనం సుఖము ఇచ్చే కర్మ అని డెఫినేషన్ పెట్టుకుంటాం కనుక పుణ్యం అనే పదం వెనక తీయగా ఉంటుంది పుణ్యం అంటే పవిత్రం చేసే కర్మ కానీ ఏది చేయడం వల్ల నువ్వు ప్యూర్ అవుతావో ప్యూర్ అయితే పరమాత్మను పట్టుకుంటావు మనం అనేక మార్లు చెప్పుకున్నాం కోడిని పదార్థం నమిలి చప్పరించే నాలికి అమృత రుచి తెలియదు పైగా అలాంటి నాలిక మీద మందు పనిచేయదు అందుకే హోమియోపతి మందు మొదలైన విచ్చేటప్పుడు వాడు మంచి ఘాటు పదార్థాలు తిని తాంబూలం వేసుకుని మందు ఇవ్వండి అంటే ఇవ్వడివాడు అది వేస్తే మందు పనిచేయదు అంటాడు అలాగే రజోగుణతమోగుణములనే ఘాటు పదార్థం ఎక్కిన మనస్సుకు కూడా దానబోధ అనే ఓ మందు పని చేయదండి బాబు ఇక్కడ వారికి తెలుసుకోండి ఇక్కడ వాడి పరిస్థితి మరి చెప్పారు చెప్తాం ఆ నాలుిక అలా ఉంది ఏం చేస్తాం ఇక్కడ అది పనిచేయదు అని చెప్తున్నారు ఇక సుకృతులు ఎలా ఉంటారు అంటే భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్థో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీ చ భరతషభ నాలుగు రకాలైనటువంటి జనులు అంటే జన్మధర్మం కలిగిన మానవులు ఉంటారు వాళ్ళు సుకృతులు వాళ్ళు ఎవరంటే ఆర్తులు జిజ్ఞాసువులు అర్థార్థులు జ్ఞాని ఈ నలుగురు అన్నాడు ఇది బాగుంది వీళ్ళు నలుగురికి కలిపి ఒకటే అయిపోయారు ఎందుకంటే వాళ్ళలో సత్వగుణం ఉంది కనుకనే ఈశ్వరుని ఆశ్రయించారు కానీ సత్వగుణం పాళ్లల్లో తేడా ఉంటుంది కొంత సత్వగుణం ఉన్నప్పటికీ కూడా వాడు ఆర్తి కలిగితే ఈశ్వరుని ఆశ్రయించేవాడు ఆర్తభక్తుడు ఆర్తి అంటే పీడ ఇది తెలుసుకోండి ఆర్తి పీడ అనర్థం దీనికి లోకం శోకహతంచ సమస్తం పేడ లేనిది ఎవరికండి ప్రపంచం అందరికీ బాధే కానీ బాధాకరమైన స్థితికి ఆర్తి అని పేరు అందుకే తస్కర వ్యాఘ్ర రోగాదిన ఆఘాతం అన్నారు అంటే దొంగలు రోగాలు అలాగే క్రిమికీటకాలు ఒకటి కాదు రోగ బాధలు దారిద్ర్య కలిగినప్పుడు అదే ఇంకొకరి వల్ల ప్రమాదం ఏర్పడినప్పుడు కలిగే దైన్యస్థితి పేరు ఆర్తి ఆర్తి స్థితిలో ఉన్నవాళ్ళు భగవానుడాని ఆశరిస్తారే వాళ్ళ ఆర్తభక్తులు ఆర్తితో నన్ను ఆశ్రయించిన వారు అన్నారు ఇక్కడ ఆర్తి ఎవడికి లేదండి ప్రపంచంలో అందరికీ ఆర్తి ఉంది ఆర్తి లేని వాడికి ఎవరు ఉంటారు ఇందాక చెప్పిన దుష్కృతుల్లో కూడా ఆర్తి ఉన్నవాళ్ళు ఉంటారు కానీ ఆర్తి కలిగితే పరమాత్మను ఆశ్రయించాలని బుద్ధి మాత్రం కలిగేవారు కొద్దిమందే ఉంటారు ఇది తెలుసుకో ఎందుకంటే లోకం శోకాహతంత సమస్తం లోకమంతా శోకంతోనే ఉంది కానీ శోకంతో ఉన్న వాళ్ళందరూ ఈశ్వరుని పట్టుకోవట్లేదు కానీ శోకంతో ఉన్నప్పటికీ ఈశ్వరుడు గుర్తు రావాలండి అందుకే అవతల రాక్షసత్వం విజృంభించి అవమానిస్తుంటే నిండు సభలో పరమేశ్వరుడు గుర్తుకు రావడం ద్రౌపది యొక్క గొప్పతనం అది తెలుసుకోండి గుర్తుకు రాకపోయింటే ఏమయ్య ఈశ్వరుడు గుర్తొచ్చాడు అది ఆర్థభక్తి ఎందుకు గుర్తొచ్చాడు ఏ కష్టం వచ్చినా మాకు రక్షకృష్ణుడే అనే భావన నిరంతరం ఉండడం వల్ల అప్పుడు భగవానుడు గుర్తొచ్చాడు ఇక్కడ హఠాత్తుగా జరగలేదానికి నిరంతరాభ్యాసం వల్ల భగవానుడు గుర్తొచ్చాడు అర్థం చేసుకుంది నా పతులు నన్ను రక్షించే స్థానంలో ఉన్న పతులు కూడా పరాధీనులైపోయారు కనుక రక్షించలేని స్థితి ఆ పరా ఆయన రాక్షస్శక్తి నన్ను కనుక ఎవడయ్యా పరాత్మరుడే దిక్కుందండి ఇక్కడ అనుగ్రహించాడే లేదా ఇలా ఆర్తభక్తులు అందరూ అందరూ ఉన్నారు ఇక్కడ మనం ఈ మహానుభావుని గజేంద్రుడిని కూడా ఆర్తభక్తుడిగా చెప్పుకోవచ్చు ఆర్తితో ఉన్నాడు కానీ ఆర్తి తీరిపోగానే వదిలేదు కనుక అతడు ఆర్తభక్తితో మొదలై జ్ఞానభక్తితో శుద్ధుడయ్యాడు ఆయన క్రమం వేరు కానీ ఆర్తభక్తికి ఒక విధంగా ఉదాహరణ చెప్పుకోవచ్చు ఆర్త ఇక జిజ్ఞాసువు జిజ్ఞాసంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంతో అన్న ఆశ్రయించువాడు అంటే జిజ్ఞాసువు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే తెలుసుకోగలడం తెలుస్తున్నది అంటే గురువుని ఎంత ఆశ్రయిస్తున్నామో ఈశ్వరుడిని అంతాశ్రయించాలి ఈశ్వరుణ్ణి ఎంత ఆశ్రయిస్తున్నామో గురువుని అంతాశ్రయించాలి ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అందుకే జిజ్ఞాసు వాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు ఆర్తిలో ఉన్నవాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని తపన కలిగినటువంటి వాడు నన్ను ఆశ్రయిస్తున్నాడు అర్థార్థీ అర్థము అనగా ప్రయోజనము కోరేవాడు ప్రయోజనం అంటే సంపద ఒక్కటే కాదు అనేక ప్రయోజనాలు మన సంపదలేగండి మన కీర్తి కావాలి ఇంకా ఏవో కావాలి పదవి కావాలి టైటిల్స్ కావాలి చాలా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఇవన్నీ అర్థములు కిందకు ఈ అర్థములు కోరేవారు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు అంటే బాధ తొలగాలని జ్ఞానం కలగాలని కోరినవి కావాలని ఆరాధించేవాళ్ళు అర్థోజిజ్ఞాసు అర్థార్థి ఛందస్య బలం ఉందండి అక్కడికి మూడు ఒక తెగుతాయి ఆ పాదంలో అగుతాయి తర్వాత పాదం జ్ఞానీ చ కూడా అన్నారు అంటే జ్ఞాని కూడా అని ప్రత్యేకంగా చెప్పారంటే వాళ్ళు వీళ్ళ కలిసిపోరు వీడితో కలిసిరు వాడు విడిగా చెప్పారు అందుకు జ్ఞాని చ జ్ఞాని నలుగురు కూడా నన్ను భజిస్తున్నారు భజిస్తున్నారంటే నా భక్తులు భజించి వాడు భక్తుడు నలుగురు నా భక్తులే అంటే జ్ఞాని కూడా భక్తుడే జ్ఞానం వేరు భక్తి వేరు అనుకోవద్దు జ్ఞానికీ భక్తి ఉంటుంది అయితే జ్ఞానం లేనివాడు భక్తి ఈ మూడు రకాలుగా ఉంటుంది ఆర్తో జిజ్ఞాసర్థార్థి అయితే మూడింట్లో మనం ఎక్కడున్నాం ఎక్కడున్నా పర్వాలేదు నలుగురికి భగవంతుడు ఒకటే టైటిల్ ఇచ్చాడు సుకృత ఇంకేముంది మన సుకృతులము ఆర్తిలో ఉన్న విష్ణువుని శివుడిన స్మరించామంటే మన సుకృతులమే కానీ ఈశ్వరుడు నన్నే నువ్వు ఆశ్రయిస్తున్నావు ఆర్తితోనూ జిజ్ఞాసువుగాను అర్థార్థిగాను జ్ఞాని కూడా ఆశ్రయిస్తున్నాడు జ్ఞానీ చ భరతర్షభ జ్ఞాని అంటే పరమాత్మను యథాతథంగా తెలుసుకున్నవాడు అది యథాతథంగా తెలుసుకున్నవాడు జ్ఞాని మిగిలినవారు మిగిలినవారు యథాతథంగా తెలియదా తెలియదు వాళ్ళకి తెలిసింది ఒకటే ఆర్తిలో ఉన్నప్పుడు రక్షిస్తాడు గనక భగవంతుడు అంటే ఆర్తి నుంచి కాపాడువాడు అంతే కన్ఫ్యూజ్ చేశాడు ఆర్తత్రాణ పరాయణ అని అంటాడు వాడు అక్కడికి అంతే వాడు భగవంతుడి నుంచి అంతే తెలుసుకున్నాడు ఇంకోటి తెలుసుకుంటాడు ఆర్తి నుంచి కాపాడడానికి ఆయన కేపబుల్ సో పవర్ఫుల్ నాకంటే గొప్పవాడు ఇది భావం అంతటి తాగిపోయాడు కానీ ఈ పరాపర ప్రకృతి నుండి ఆధారమై సర్వవ్యాపకమై ఉన్నాడన్న ఎరుక తనకు అన్యముగా లేడు అనే ఎరుక వాడికి లేదు కానీ జ్ఞానికి సంపూర్ణంగా పరమాత్మతో తాదాప్యం ఉంది ఆయన తప్ప మరొక వస్తువు లేదని తెలుసు మరొక వస్తువు లేదని తెలుసు కనుక ఒక దాని నుంచి వాడికి ఆర్తీ లేదు ఒకటి కావాలనేటువంటి అర్థాశ లేదు అదేవిధంగా ఆయన తెలుసుకోవాలని జిజ్ఞాసు లక్షణము లేదు మూడింటి దాటిపోయాడు వాడి ఇక్కడ జ్ఞానీచ భరత సభ నలుగురిని చెప్పాడు ఇక్కడ ఒకడు గొప్పవాడిని చెప్పినంత మాత్రం మింగిలి వాళ్ళు అయ్యో అని మొహం వాడి బాధపడక్కర్లేదు ఇందులో మూడింటిలో ఉన్నాను కదా ఇందాక చెప్పినా ఆ నలుగురిలో లేనుగా ఏ నలుగురు దుష్కృత మూఢాహ నరాధమాహ ఆసురీభావమాశ్రితాహ అందులో లేనుగా అందుకు సంతోషిద్దాం ఏదో రోజు పొద్దున్నే కృష్ణారామ అనుకుంటున్నాం ఎప్పుడైనా తప్పు చేసిస్తే అయ్యే తప్పు చేసేనే రామరామ అనుకుంటున్నాం కొంతనయం కదండి ఇక్కడ అంత మాత్రం చేతనికి మోక్షం గ్యారంటీ అనుకోక మళ్ళీ కొంత కానీ ఫస్ట్ వాడే జ్ఞానిచ్చా అందుకే భగవాన్ తేల్చి చెప్పేశాడు తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ఇందులో గొప్పవాడెవడంటే జ్ఞాని ఎందువల్ల వాడికి రెండు లక్షణాలు ఉన్నాయి వాడు నిత్యయుక్తుడు ఏకభక్తుడు వాడు నిత్యయుక్తుడు అంటే ఎప్పుడు నాతోనే కలిసి ఉన్నాడు అది కదా నాతోనే కలిసి ఉంటాడు నాకు భిన్నముగా ప్రపంచ చూడ్డు మన పరమాత్మతో కొంచెం ప్రపంచంతో కొంచెం కొంచెమా పరమాత్మతోనే కొంచెం అందు పరమాత్మ చక్కగా ధ్యానిస్తాం బయటకు వచ్చి రాగ ద్వేషం పౌరుషం అన్ని తప్పుడు కూర్చుకొచ్చేస్తున్నాయి ప్రపంచంతో అంటే మనం ఎవరితో ఎక్కువ ఉన్నాం అప్పుడు నిత్యయుక్తులమేనా ఒక పిల్లాడు ఉన్నట్ట ఆ తల్లి చెప్పింది నాయన నువ్వు భయపడికి ఎప్పుడే పని మీద వెళ్ళొస్తున్నాను ఒక్కడే ఉంటాను భయపడకు కృష్ణ కృష్ణ కృష్ణ అనుకో అన్నాడు సరివాడు అమ్మ చెప్పిన మాట మీద కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటున్నట్ట కృష్ణుడు అక్కడ ఉన్నట్టు ఆనందంగా భావిస్తున్నాడు తర్వాత తల్లి వచ్చింది అమ్మ వచ్చిందిగా వెళ్ళిపో అన్నాడు వీడు అర్థభక్తు ఏం చేస్తాం ఆర్తి అయిపోయితే భక్తికి రాజీనామా భగవంతుడికి రాజీనామా అయిపోయింది ఇక్కడ పని తీరిపోతే పరమాత్మను వదిలేస్తారు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అర్థార్థి అంతే కనుక వీళ్ళు వదిలేసే ఛాన్స్ ఉంది కదా జిజ్ఞాసవా తెలుసుకుంటాక పరమాత్మను వదలెళ్ళండి కనుక వీళ్ళు ముగ్గురులో బెటర్ జిజ్ఞాసు కదా ఇక జ్ఞాని ఉత్తమ శ్రేణికి చెందినవాడు ఇందులో మనం ఏ దశలో ఉన్నాను ఎందులో ఉన్న స్కృతులు కనుక పర్వాలేదు ఆర్తిలో ఉన్న ఈశ్వరుని అడగచ్చండి తప్పేం లేదు కానీ ఆర్తిలో ఉన్నప్పుడు తక్కువ టే అడగ అడగనని కూర్చోకండి ఆర్తిలో ఉన్నప్పుడు అడగచ్చు చక్కగా నువ్వు ఆర్తిని ఫీల్ అవుతున్నావు ఎప్పుడు అడుగు సుఖము దుఃఖము రెండు సమానంగా చూసే స్థాయి అడగడు కానీ సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోవడమైన స్థాయిలో ఇంక ఉన్నాము అంటే అవి కలిగినప్పుడు పవర్తను తరచుకుంటే తప్పేం లేదండి ఎందుకంటే కలుగుతున్న ప్రతిసారి సుఖం కలిగినప్పుడు అమ్మయ్య ఈశ్వరుడు వల్ల కలిగింది దుఃఖం కలిగినప్పుడు ఈశ్వరాదీ నుంచి బయటపెట్టు అను ఇలాగా సుఖం కలిగినప్పుడు ఆయన గుర్తు తెచ్చుకోవడం దుఃఖం కలిగినప్పుడు ఆయన్నే వేడుకోవడం అలవాటు చేసుకుంటే సుఖ దుఃఖాలు రెండిట్లో ఉండడం అనేది నీకు అలవాటు అవుతుంది సుఖం దుఃఖం పోయి ఆయనే మిగులుతాడు ఇది కనుక ఒకరించి ఒక దానికి వెళతావు కనుక ఆర్తితో మొదలై జ్ఞానంతో పూర్తి కావాలి అన్నాడు ఇక్కడ ప్రతివాడు ముందు కష్టంలో ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థించడం మొదలు ఒక ఆయన అన్నాడు నాకు వేదాంతం భగవంతుడు ఎప్పుడు ఇష్టమయ్యాడంటే ఒకరోజు యాక్సిడెంట్ అయి పడ్డానండి హాస్పిటల్లో పెట్టారు పెట్టేసిన తర్వాత అక్కడ కాలక్షేపానికి టీవీ ఉంది ఒకసారి వాళ్ళు తిప్పుతూ ఉంటే అది వేదాంత పాఠం భగవంతుడి విషయం వచ్చింది కూర్చుని విన్నాను అప్పుడు ఇంకా కాళీ ఎక్కువ కదా నన్ను ప్రకటించే వెళ్ళాడు కాలు విరిగా బయటకు రాలేను కూర్చుని విష్ణుశాస్త్రం చదవడం మొదలుపెట్టాను అప్పటి నుంచి మొదలైందండి నా భక్తి అన్నాడు అంటే విష్ణుశాస్త్రం పట్టుకున్నాడు భగవంతుడి గురించి విన్నాడు తర్వాత ఆయనకి డిశ్చార్జ్ అయిపోయాడు కానీ విష్ణు శాస్త్రం వదలలేదు విష్ణువు అక్కడి నుంచి వాడు క్రమంగా జిజ్ఞాసులో అర్థార్థి ఆ కృతజ్ఞతాభావం అలాగా కొనసాగించుకుంటూ ఏ మహానుభావుడి వల్ల నేను ఈ కష్టం నుంచి దాటాను ఆ మహానుభావుడు నాకు ఎప్పుడు ఉంటాడు ఎందుకంటే కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి కనుక ఆయన నన్ను కాదుకుంటూ ఉంటాడు సుఖాలు ఇస్తూ ఉంటాడన్న భావం అలా వచ్చింది అలా ఉన్నవాడు కొన్నాళ్ళకి ఏమైంది అంటే విష్ణు శాస్త్రంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు అక్కడ పనిచేసింది చదివేస్తున్నా కళ్ళు మోసుకుని చదివలండి వంట పనులు చేసుకుంటూ కూడా చదివలను చదివలవు ఒక్కడ లోపల ఉండదు అది బాధ కొందరులో అడుగుతుంటారండి నడుస్తూ చదవచ్చా పడుకుని చదవచ్చా ఏమిటో చదవచ్చా చదవచ్చా దగ్గరైనా కానీ ఒక్కసారే నాకు తెలుసుకునే ప్రయత్నం చేసేమా సరే మొత్తానికి అతను తెలుసుకోవాలనుకున్నాడు చూసారా ఆర్తభక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది జిజ్ఞాసు భక్తిగా మారిపోయింది విష్ణు శాస్త్రానికి అర్థం తెలుసుకున్నాడు ఓహో సర్వం విష్ణుమయం అని జ్ఞానమివ్వడమే విష్ణు శాస్త్రం అన్నమాట అని అజిజ్ఞాసుగా తెలుసుకుంటూ దాన్ని మననం చేస్తూ మననం చేస్తూ సర్వం నారాయణుడే అని తెలుసుకుని జ్ఞాని అయిపోయాడు ఇప్పుడు చూడండి క్రమం అందుకే ఆర్థ జిజ్ఞాసుడు అర్థార్థి అయితే ముందు ఆర్థస్థితిలో అడిగితే క్రమంగా జిజ్ఞాసస్థితికి వెళతావు తర్వాత అర్ధార్థస్థితికి వెళతావు తప్పుట ఎందుకంటే జిజ్ఞాస వేయకం అర్థార్థ అవుతాడా అందుకే జిజ్ఞాసపద్యం మాట ఎందుకు మధ్యలో పెట్టాడంటే ఆర్తుడివైనా ఎప్పుడైనా జిజ్ఞాసుడు కావాలి అర్థార్థమైనా ఎప్పుడైనా జిజ్ఞాసు కావాలని సెంటర్లో పెట్టేటండి జిజ్ఞాస శబ్దానికి ఇది ఒక ఆయన చెప్పాడు మంచి సమన్వయం బాగుంది కదా ఇంకొక ఆయన చెప్పాడు అది అలాగే ఉంచుతూ నేను సమన్వయం చేస్తాను అందరూ మేధావులే ఎంతవరకు మేధావులు అంటే ఎంతవరకు పరమాత్మ గురించి అర్థం చేసుకోవడానికి పనికొచ్చేలా చెప్తారో అంతవరకు మేధావులు ఇక్కడ అందుకే ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి అనే మాటకి అర్థం మాటకి ధనము అనే మాత్రమే కాకుండా పురుషార్థం ఎప్పుడైనా గొప్పదానికి అన్వయించాలి గుణవంతుడు అంటే సద్గుణవంతుడిని అర్థం అందుకని ఆయన అంటే దుర్గుణవంతుడా సద్గుణవంతుడా అని అడగకూడదు గుణవంతుడు సద్గుణవంతుడే అర్థము అనగానే పరమ పురుషార్థమైన మోక్షమే కనుక అర్థార్థి అంటే మోక్షార్థి అని అర్థం ఇక్కడ కనుక ఆర్తితో మొదలై జిజ్ఞాసువై మోక్షార్థివై ఆయన ఆశ్రయిస్తే జ్ఞానివై సిద్ధి పొందుతావు అదే ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతశ్రవ ఇది బాగుంది ఇందాక ఇది బాగుంది కనుక మనం ఎప్పుడు ఆర్తులమై అర్థార్థులమై కాకుండా జిజ్ఞాసులమై పరమార్థార్థులమై అప్పుడు ఉంటే జ్ఞానులమవుతాం జ్ఞానంటే ఒక్కటే పరమాత్మ తప్ప అన్యములేదని తెలుసుకున్నవాడు పరమాత్మ తనకు పరోక్షము కాదని అపరోక్షముగా తెలుసుకున్నవాడు గనకనే తేషాం జ్ఞాని నిత్యయుక్త మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు నాతో ఉంటారు వీడెప్పుడు నాతో ఉంటాడు పైగా వీళ్ళు ఇంకో దగ్గరికి వెళితే నేను గుర్తురాను కానీ వీడికి ఎక్కడికి వెళ్ళిన నేనే ఇంకోటి లేదు కదా వీడికి నేనే నేనే నేనే ఇంకోటి లేదు కనుక నిత్యయుక్త రెండో లక్షణం అంటే ఏకభక్తి వాడికి ఏకభక్తి భక్త ఏకాంతిలో ముఖ్య ఏకభక్తి అంటే భక్తి అంటే పట్టుకున్నటో ఆశ్రయించటం అని నన్ను తప్పు ఇంకోదేనూ పట్టుకోలేదు అది ఏకభక్తి అంట అర్థం ఇక్కడ నిత్యయుక్త ఏకభక్తి ఏకభక్తి అని మళ్ళీ ఎందుకు చెప్పే నిత్యయుక్త సరిపోతుంది కదా అంటే ఒక కోరికతో మనం భగవంతుని పట్టుకున్నాం పట్టుకున్నంతసేపు మీకు ఈశ్వరుడు గురించి ఎంత మాట్లాడతారో కోరిక గురించి అంత ఆలోచిస్తుంటారు అవునా లేదా అప్పుడు మనం భగవంతుడి కంటే ముందు కోరికకి భక్తులు తర్వాత భగవంతుడి భక్తులు కనుక కోరికకి తర్వాత భగవంతుడికి కోరిక తీరేక భగవంతుడు ఉంటాడో లేదో డౌటు కనుక ఏకభక్తి ఎలా అవుతుంది కనుక నిష్కామభక్తే ఏకభక్తి మధ్యలో అర్థార్థభక్తి ఏకభక్తి కాదు జిజ్ఞాసభక్తి ఇంకా అనుభూతులకు వెళ్ళలేదు కనుకనే జ్ఞాని అనుభవంతో నన్ను తెలుసుకుంటున్నాడు అనుభవంగా తెలుసుకుంటున్నాడు నేను తప్ప అన్యము అనుభవం ఉంది ఎందుకంటే మీ అందరికీ నీరు కనబడుతుంది ఆయనకు వెంటనే నీటిని చూడగానే అందుకు రసముగా విభూతిగా స్వామి తెలుస్తుంది ఆ విభూతిగా ఉన్నది అహమస్మి ఆయనే అని తెలిసి ఆయనతో దాదాత్మించింది ప్రపంచంలో అడుగడుగునా చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు వాడు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినో అహం సచ మమ ప్రియ జ్ఞానికి నేనంటే చాలా ప్రియం అంతేకాదు వాడంటే నాకు చాలా ప్రియం అన్నాడు అహం సచ్య మమ ప్రియ వాడికి నేను ప్రియం నాకు వాడి ప్రియం ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి భగవంతుడికి నిజానికి ఒకడు ఎందు రాగం ఒకడు ఎందు ద్వేషం ఉండదు కానీ ఆయన ఇక్కడ కొంచెం బయటపడిపోయాడండి వీడంటే నాకు ప్రియమని చెప్పేస్తున్నాడు అదే తెలుసుకుంది అంటే ఆయనకు కూడా కొందరంటే ప్రియం కొందరు అంటే అప్రియం ఉందనమాట కానీ నాకు వీడంటే ఇష్టం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భగవంతుడి చేత ఇష్టమైన వాడు ఎప్పటికైనా అనిపించుకోవాలని ఇప్పటి నుంచి ప్రయత్నించాలండి ఇక్కడ నావాడు వాడు అహంస నా వాడనలేదు అది నా వాడును కూడా అల్లెచ్చి ఇక్కడ అహం సచ మమ ప్రియ మమ నా యొక్క ప్రియుడన్నా నాకు ప్రియుడన్నా వాడు నేను ఒకటే అంటున్నాడు ఇక్కడ వాడు నేను ఒకటే అన్నాడు కనుక అది రాగద్వేషం లేదు అహం సచ మమ ప్రియ ప్రియమంటే ఆనందమనర్థం ఇక్కడ ప్రీతిభావం వాడికి ఆనంద స్థానం నేనే నేను ఎప్పుడు ఆనంద స్వరూపుణ్ణి అది చెప్పడం ఇక్కడ ప్రియం అంటే ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రియం అస్థిభాతి ప్రియంలో ప్రియం అస్థిభాతి ప్రియం అది నామం రూపం జగత్వి నామరూపాల జగత్లో అస్థిభాతి ప్రియంగా నన్ను పట్టుకున్నాడు కనుక వాడెప్పుడు నన్నే అనుభవిస్తుంటాడు వాడిలో అనుభవ రూపంగా నేను ఉంటాను అది ఆనందానుభవస్వరూప కేవల ఆనందానుభవస్వరూపము అది అహం సచమ ప్రియ అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సాధన ఎలాగోలో ప్రారంభించవయ్యా ఎందుకంటే మొట్టమొదటిగా ప్రతి కూడా ఈ త్రిగుణాల దోషం వల్ల పేరుకుపోయి ఉంటాడు సాధన అక్కడి నుంచి మొదలుపెట్టాలి వాడి ఎంత మేరకు అది మందంగా ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి తీవ్రత ఉండాలి కొంతమంది తొందరగా రాగలుగుతున్నారు కొంతమంది ఆలస్యం అవుతుంది ఎందుకంటే రజోగుణ తమోగుణములు యొక్క తీవ్రత వల్ల కనుక ఆ రెండింటినీ తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకోవడం సాధనకు అవసరం అందుకే ముండక ఉపనిషత్తులు భాష్యం రచిస్తూ భగవత్పాలు వారు అంటారు స్వభావేనా సర్వప్రాణినాం జ్ఞానం ఆత్మావబోధన సమర్థమపి నిజానికి భగవంతుడు అందరిలో ఉన్నాడు కదండి అందరిలో ఉన్నప్పుడు అందరికీ తెలుసుకోవచ్చు కదా మరి ఆయన ప్రకాశంతోనే బుద్ధి అన్నీ ఉన్నప్పుడు ప్రతివారు ఆయన తెలుసుకోవాలి కదండి కొంతమంది ఏమిటి అంటే భగవాన్ అంటున్న గొప్ప మాట చూడండి అంటే జగద్గురువు శంకర వారు ముండకోపరిషత్ భాష్యంలో చెప్తున్న గొప్ప మాట ఏంటంటే స్వభావైన సర్వప్రాణిన సర్వప్రాణులకి స్వభావత ఆత్మావబోధన సమర్థం ఉంది మానవులై పుట్టిన ప్రతివాడికి అంటే చేతన జగత్తుకంతటికి అంటే రాయిరప్ప కేవలం అపరా సంబంధించిన వాటి గురించి కాదు చేతనత్వం కలిగిన చైతన్య లక్షణం కలిగిన ప్రతి వాడిలో కూడాను పరమాత్మని తెలుసుకోగలిగిన సమర్థత కలిగిన జ్ఞానం ఉందిట కానీ బాహ్య విషయ రాగాది దోషకలుషితం అప్రసన్నం అశుద్ధం సత్ నావోధతి నిత్య సన్నిహితం ప్యాత్మస్తత్వం నిత్య సన్నిహితమీ ఆత్మతత్వం ఆత్మతత్వం ఎక్కడూ తె లేదు నిత్య సన్నిహితం నిత్య సన్నిహితమైనప్పటికీ కూడా బాహ్య విషయములు ఎందు రాగాది దోషముల చేత కలుషితమైపోవడం వల్ల మనస్సుకి ప్రసన్నత ఎప్పుడు రాదు శుద్ధతెప్పుడు రాదు అటువంటి వాడిని నన్ను తెలుసుకోలేడు అక్కడే సమస్య అక్కడే పరిష్కారం అవుతున్నాడు ఇక్కడ భగవంతుడు ఎక్కడో దూరం లేడు వైకుంఠానికి నిత్యం వెయ్యక్కర్లేదు కైలాసానికి కదిరి వెళ్ళక్కర్లేదు నిత్య సన్నిహితత్వాత గొప్ప మాట అన్నారు నిత్య సన్నిహితుడై ఉన్నాడు ఆయన ఎంత సన్నిహితుడంటే నీ పైన నీ పక్కో నీ భుజం మీద వెళ్ళలేడు నువ్వై ఉన్నాడు అంత దగ్గరైనప్పటికీ కూడా కేవల భాగ్య విషయ రాగాది దోషముల చేత కలుషితమైపోవడం వల్ల నేను అంతకరడానికి రెండు దోషాలు పట్టాయి అప్రసన్నం అశుద్ధం అంటే ప్రసన్నత లేదు ఎప్పుడు నిలకడతనం లేదు మనసుకి ఎప్పుడు ఏదో వైబ్రేషన్ ఎప్పుడూ శాంత ఉన్నది ఎప్పుడు శాంతి ఉన్నది ఎప్పుడు లేదండి అదే స్థితి ఎప్పుడు దేనికో దిగులు లేనమ్మకి లేదని దిగులు ఉందమ్మనికి మరేదో లేదని దిగులు ఉన్నదేం చేసుకోవాలని దిగులు ఇన్ని బాధలు ఉంటాయండి ఇక్కడ ఇన్ని రకాలు ఎప్పుడు అప్రసన్నం అశుద్ధం మరొకటి అంటే తెలుసుకోవడానికి అవకాశం లేని మాలిన్య దోషం ఒక అదే అప్రసన్నం అన్నప్పుడు రజోగుణ వికారం అశుద్ధం అన్నప్పుడు తమోగుణ వికారం పేరుకుపోయే వీటికి కారణం రాగా దోషములు ఇక్కడే సొల్యూషన్ ఉంది కారణం తెలిసే కారణం నుంచి బయటపడాలి దానివల్ల నిత్య సన్నిహితమపి ఆత్మతత్వం నావబోధయతి అయితే ఏదో ఒకలాగా నువ్వు ఆర్తితోనో జిజ్ఞాసతోనో అర్థార్థివిగాన ఆశ్రయించావనుకో ఛాందోగ్య భాషల్లో మళ్ళీ అంటున్నారు భగవత్పాద వారు సన్మార్గస్థాస్తా సన్మార్గస్థా తావద్భవంతు సన్మార్గంలో ఉన్నవారు ఉండాలి చాలా సంతోషం ఏదో సన్మార్గంలోకి వచ్చాడు ఇన్ నాలుగు వాడు వైపు తిరిగాడు ఒక ఆయన పరమనాస్తకుడు గుడికి దీపం పెడుతున్నాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టినంత మాత్రం మోక్షం రాదు అనుకో వాడు అది కూడా వదిలి వెళ్ళిపోతాడు ఎన్ని నాలుగు వచ్చారు కదా అందుకే సన్మార్గస్థాస్తావద్భవంతు శనైర్ బోధయిష్యామీతి మన్యతే శృతి వేదమాత చెప్తోంది ఏమని సన్మార్గంలో ఉన్నవాడు ఉండని వాడు నెమ్మదిగా ఎప్పటికైనా తెలుసుకుంటాడు అని చెప్పారు అందుకే నాయన ఈ నలుగురు కూడాను ఉదారాహ సర్వయేవైతే మళ్ళీ జ్ఞాని నాకు ఇష్టమైన వాడు చెప్పేశాను కదా అని డిసప్పాయింట్ అవ్వద్దు ఉదారాహ ఉదారాహ అనే మాటకు భగవత్పాద ఉత్కృష్టాహ అని అర్థం చెప్పారు నలుగురు ఉత్కృష్టులే కానీ జ్ఞానిత్వాత్మైవమ మే మతం జ్ఞాని నేనే అన్నాడు ఇక్కడ అంటే మిగిలిన ముగ్గురు ఆత్మీయులు జ్ఞాని ఆత్మయే ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మీయులు వాళ్ళు నాకు వాడు నా ఆత్మే ఆత్మ అంటే స్వస్వరూపం అర్థం ఇక్కడ నా స్వరూపమే వాడు ఎందుకంటే ఈశ్వరుడే నా స్వరూపం అనే స్థితిలో ఉన్నాడు కనుక ఆ స్థితికి ఎలా వెళ్ళగలిగాడు అపరాప్రకృతితో త్రిగుణాలతో తాదాత్మ్యంతా తీసి పారేశాడు ఇంకా మిగిలింది చైతన్యమే చైతన్యానికి చైతన్యమే స్వరూపం ఏకత్వం దానిలోకి వెళ్ళాడు కనుక ఆ స్థితిలో ఉన్నాడు కనుక జ్ఞాని మేమతం ఎంత గొప్ప మాట మిగిలిన భక్తులు ఆత్మీయులు జ్ఞాని ఆత్మయే పరమాత్మకి ఆత్మ పరమాత్మగా ఆత్మ అంటే అర్థం ఏంటి పరమాత్మగా అభిన్నుడు ఇది చెప్పడం దీని యొక్క విశేషమైన భావం ఉదారాసర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతి మే మతం మామేవ అనుతమాంగతి దేనిని మించి మరో గొప్ప తన బుద్ధిని స్థిరం చేశాడు గనక జ్ఞాని ఆత్మయే అని భగవాన్ చక్కగా చెప్తూ అలాంటి జ్ఞానస్థితి అంత తేలిక ఎలా వస్తుంది ఇదిగో స్టెప్ కూడా ఇక్కడే చెప్పాడు నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఇలా సాధన చెయ్యగా చెయ్యగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచ్యతే బహూనాం రెండు కాదు మూడు కాదు ఎన్నున్నాయో బహూనాం జన్మనాం అంతే అనేక జన్మల చివర జ్ఞానవాన్ మాం ప్రపంచతే స్థితి ఎలా ఉంటుంది వాసుదేవుడే సర్వమనే స్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు కనిపించడం కూడా వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ వాసుదేవుడే సర్వమనే మహాత్ముడు అత్యంత దుర్లభుడు ఇది గొప్ప మాట చెప్పారు అంటే పరమాత్మయే సర్వము వాసుదేవసర్వం అంటే వాడికి ప్రపంచం కనబడుతుంది కనుక సర్వం అనే మాట ఉన్నది కానీ ప్రపంచం పరమాత్మకు భిన్నంగా కనబడడం లేదు గనక వాసుదేవనే మాటది ఇక్కడ కనుక వాసుదేవ సర్వం ఇది మంత్రం అండి మొత్తం భగవద్గీతల మంత్రం వాసుదేవ సర్వం నువ్వు తప్ప మరొకటి లేదనడమే నమో వాసుదేవాయ ఆయనే భగవానుడు నమో భగవతే వాసుదేవాయ ఆయనే ప్రణవవాచ్యుడు ఓం నమో భగవతే వాసుదేవాయ కనుక వాసుదేవ సర్వర్వమితి సమహాత్మ సుదుర్లభ వాసుదేవుడే సర్వమానవుడే మహాత్ముడు అనే మహాత్ముడు కాదు అనుకునే మహాత్ముడు కూడా కాదు అనుభవించే మహాత్ముడు అటువంటి వాడు సుదుర్లభ దుర్లభ అంటేనే దొరకడం మహాకష్టం సుదుర్లభ అంటే చాలా చాలా కష్టం అందుకే జ్ఞాని అవడం అంత తేలిక కాదు అంత చెప్పాడు కానీ జ్ఞానికాన్ని ఎందుకు వెళ్ళడం అని వెళ్ళిపోవడం కాదు కానీ ఆర్థ జిజ్ఞాసు అర్థార్తలు ఎక్కడో దగ్గర సెట్లైతే తప్పకుండా ఎప్పటికైనా జ్ఞానం అవుతాం అదైతే కైవల్యం అంతవరకు సద్గతులు ఉంటాయి తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి ఆ జన్మలోనైనా జ్ఞానం పొంది ముక్తి పొందగలం శనైహి శనైహి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇటువంటి అద్భుతమైన క్రమాన్ని పరమేశ్వర తత్వాన్ని చెప్పి ఆశ్రయించవలసిన విధానాన్ని చెప్పి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు ఆశ్రయించని వారు ఎలాగో ఉంటారు మొత్తం చెప్పేసరికి నీకేం మిగిలింది ఇక్కడ జగద్గురు పాత పద్మానికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తూ స్వస్తి ఇప్పుడే చెప్పాను కదా నలుగురు భక్తుడే ఆర్తుడు భక్తుడే అర్థార్థే భక్తుడే మంచి ప్రశ్న వేశారండి తెలియాలి ఇది చాలామందికి తెలియాలి జ్ఞాని భక్తుడు కాడనుకుంటున్నారు కానీ చతుర్విధ భజంతే మామన్నాడు వీళ్ళు నలుగురికి భక్తుడే అని టైటిల్ ఇచ్చేశాడు జ్ఞానభక్తుడికి పరమాత్మ తప్ప మరేది పట్టదు ఆర్తభక్తుడికి ఆర్తి తొలగాలి అని పడుతుంది అర్థార్థ భక్తుడికి ధనం కావాలని భగవంతుడికి భక్తులు అయ్యేడు వాడు అయితే మిగిలిన ముగ్గురిని గౌణ భక్తులు అంటారు జ్ఞానభక్తుడిని ముఖ్య భక్తులు అంటారు ఇది తెలుసుకోవాల్సింది చక్కగా మంచి ప్రశ్న